ప్రార్థన చేస్తాను పరశుద్ధ్ర తండ్రి ఏ సయ్యా మీ స్థితి స్తోతాలు నేను మహోన్నతుడా సరోన్న మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రవ్వ నేను ఈ దినంత మీ యొక్క సాయం చేతిని నడిపించిన సురక్షితంగా మీ సరిగ్గా నడిపించిన ప్రవ్వా ప్రతి దశలో మీరే మాకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ యొక్క మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మీయ నాటితో దయచేయండి మా హృదయలను పరిశీలించండి మీకు ఇంకేమైనా ఆయాసకరమైందంటే అది చూపించండి అది ఒప్పుకొని మేము విడిచిపెట్టాలా మీ యొక్క కరికరం పొందాలా మీ కృపలు మేము జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బుర్రల తీర్పుకు సంబంధించిన వాక్యాలు మేము ధ్యానిస్తుండగానైనా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క పరిశోధత్సన నడిపి దేండి ఇవి అర్థం చేసుకోవడానికి అంత మీకు సమస్తం సాధ్యమైనా ఎందుకంటే ప్రభా తీర్పు తీర్చవాడవు మీరేనైనా ప్రతి ఒక్కరికి ప్రభా మృతులకు సజీవులకు తీర్పు తీర్చవడం మీరేనైనా కాబట్టినైనా మేము మీ గురించి మేము ధ్యానిస్తున్నాం ప్రతి వాక్యం మీ గురించి సాక్షినిస్తుంది ప్రభా కాబట్టి మీ గురించిన జ్ఞానంలో మేము అభివృద్ధి పొందడం దేవుని చిత్తం అని కొలస పత్రిక మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతుంది అయినా దాని మీకు ఎంతో మదనాలు కాబట్టినైనా ఈ యొక్క వాక్యాలను ధ్యానించి వాటిని జాగ్రత్తగా నెమరు మా జీవితాలకు అవలంబించుకోవాలా వాటిని పాటించాక ప్రభా అనుభవపూర్వకంగా వాటి అనేకులకు ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని తండ్రి ఆమె ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు అక్టోబర్ రెండు సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా యుగ సమాప్తి చివరి అంచు భాగానికి మనం వచ్చినాం ఏ క్షణంలో ఈ యుగం ముగిస్తుందో తెలియదు ఎందుకంటే ప్రవాసాలన్నీ సంపూర్ణంగా నెరవేరే టైంకి మనం సిద్దమవుతున్నాం పాత నిబంధన కాలం ప్రవచనాలు సంపూర్తి అయ్యే టైంకి మెసయ పుట్టుక సంబంధించిన ప్రవచనం సంస్ఫూర్తి అయ్యే టైంకి ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని గుర్తించలేదు ప్రవచాలను గుర్తించలేదు యథావిధిగా లోకాతీతంగా జీవిస్తూ సుఖానుభావాన్ని ఆశ్రయించిన జీవితం ఇస్రాయల్ జీవితం ఆత్మీయ ఇస్రాయలు కూడా ఈరోజు అట్లనే ఉంది దేవుని ఇస్రాయలు కూడా ఈ రోజు ఆ రీతిగానే ఉంది సుఖానుభవాన్ని ఆశ్రయించి లోకానుసారంగా జీవిస్తూ ప్రవచనాలని జ్ఞాపకం చేసుకోలేకపోతుంది మనుషుకు మనకు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ఈ భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అంటే మనుషులకి ప్రభువునందు విశ్వాసము ఉంటుందా అన్న ప్రశ్న ఆయన తిరిగి వచ్చేట మనుషుల్లో విశ్వాసం ఉంటుందా అన్న ప్రశ్న ఉంది కానీ గొప్ప జనం అందరూ తిరిగి వస్తారు అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కొన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం అయితే వారు అవిశ్వాసులుగానే జీవిస్తున్నారు ఎప్పుడైతే మనము పోయిన వరం చేసిన మనం ఎన్యులుగా తయారు చేయబడతాం రక్షింపబడ్డ వారు అన్యులుగా ఎట్లా తయారైతారు అన్న వాక్యాన్ని ప్రభు మనం చూపించి కదా జపక ముందుకన్నా రక్షింపబడ్డ వారు కూడా అన్యులుగా మారిపోతారు చివరికి అన్యులుగా ఉన్న వారు ఆత్మీయ ఇస్రాయల్ ఆత్మీయ ఇస్రాయల్ అనే జీవితాన్ని నువ్వు గుర్తించకుండా జీవిస్తే అన్యంగా తిరిగి మారిపోతావు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసి మత్స్య వార్తలు చేస్తాం అది మనం పదమూడు పదమూడా మత్స్య వార్త పదమూడవ అధ్యయము పదమూడవ వచనంలో పదకొండు నుంచే అంటే యుగ సమాప్తిలో మతపరమైన క్రైస్తవ జీవితం ఎట్లుంటది అన్న విషయాన్ని చూపిస్తాడు పని నుండి కూడా వాళ్ళు చూడలేని ఎట్లున్నారు చెవులుండి వినలేని చేతిలో ఉన్నారు హృదయం ఉండి గ్రహించలేని చేతిలో ఉన్నారన్న విషయాన్ని మనం చూసినాం కాదు ఇంకొక స్థలంలో ఎక్కడో చేసినామని అన్యులుగా మారిపోతారన్న విషయం మార్పు సువార్త ఏడవ అధ్యాయుడు వినడో సార్ మార్పు సువార్త ఏడు ఏడు ఆరులో దేవుని ఆరాధిస్తారన్న విషయాన్ని చూపిస్తుంది అక్కడ దూరంగా ఉన్నవి అది యుగ సమాప్తిలో సేవా జీవితంలో ఏ రీతి గుంట మానవ క మానవులు కల్పించిన పద్ధతులు మానవులు కల్పించిన పద్ధతులను దేవుడి వాక్యముగా పోల్చుకుంటారంట అది మన ప్రభు చెప్తున్న వాక్యం అక్కడ యశా గ్రంథంలో కూడా చూస్తాం ఇదే వాక్యం మనం మానవులు కల్పించిన పద్దతులు అని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఏష్యాగ్రంథం ఇరవై తొమ్మిది పదమూడులో అక్కడ ఏమంటుందంటే మానవులు కల్పించిన పద్దతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అంటే మనుషుల కల్పితాల బోధలు మనుషులు కనుక్కున్న బోధలు పిహెచ్డీలు రీసెర్చ్లు చేసి రకరకాల బోధలు కనుక్కుంటా ఉంటారు యువ సమాప్తిలో ఎందుకంటే మనుషులను ఆకర్షించుకోవడం కొరకు మర్మములతో కూడిన బోధ అని ఆరంభిస్తారు ఏదో ఒక మర్మం కనుక్కోవాలా ఎందుకంటే వాడికైతే నేనేదో మర్మం కనుక్కున్నా మనుషులు చూపించాల మర్మం అన్న విషయం అని తలపొస్తుండే గాని బైబుల్ అంతట్లో ఉన్నది మర్మం ఒకటే అది మన ప్రభు మన ప్రభుకి సంబంధించినదే మర్మం ఆయననే సమస్త సృష్టికి మూలకారకుడు అన్నదే మర్మం బైబుల్ అంతా ఆయన గురించే ప్రబోధిస్తుంది గురించే బోధిస్తుంది ప్రతిది ఆయనకు సంబంధించింది ప్రతి సాక్ష ప్రతి ప్రవచనము ఆయన గురించిన సారాంశమే అన్న విషయాన్ని జ్ఞాపనం చేసింది కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఎక్కడుంది దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఎక్కడుంది యేసు ప్రభులోనే ఇంకెక్కడలేదు మర్మం యేసు ప్రభులోనే నా నామందు ఏమైనను అన్నాడు కాబట్టి అది మర్మం బైబుల్ అంతా బయల్పరుస్తున్న మర్మం మన ప్రభుకి సంబంధించింది పాత నిబంధన మన ప్రభుకి నిలవంటిది అది మర్మం ప్రత నిబంధన నిజ స్వరూపాన్ని జ్ఞాపనం చేసింది అదే మర్మం కాబట్టి అసలు మర్మమైన మన ప్రభుని విడిచిపెట్టి అది గూఢ అర్ధములు లేక మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు కాబట్టి యుగ సమాప్తిలో సేవాజీవంలో క్రైస్తవులు అందరు ఇట్లా తయారైపోతారని ప్రభు మన జ్ఞాపకం చేసింది కానీ చూసాం అక్కడ కూడా ఏషా గ్రంథంలో ఒకవేళ అక్కడేమన్నా ఉంటా అది పోయిన వారమే గమనిస్తుంది నేను అది ఇరవై ఆ రీతిగా చేయడం వల్ల ఏం జరుగుతుందని అంటే ఈ రీతిగా ప్రకటిస్తే ఏమైందని అక్కడ ఉంది పదమూడవర్షం నుంచి చూస్తే దేవుడు ఒక ఆశ్చర్యమైన క్రియ చేయబోతున్నాడు ఎప్పుడైతే మనుషుల పద్ధతుల చొప్పున మనుషుల పద్ధతులే దేవోపదేశములని ప్రకటించేవారు ఆ రీతిగా ప్రకటించుకుంట పోతే ఏమవుతుందని అక్కడ బహు బహు ఆశ్చర్యంగా జరిగింతను నేను మరలా ఈ జనవరి ఒక ఆశ్చర్యకారము జరిగింతును బహు ఆశ్చర్యంగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును మానవుల కల్పితాలు దైవోపదేశములని ప్రకటించే వీళ్ళంతా జ్ఞానులు ఎన్నెన్నో కనుక్కున్న విషయాలని కాబట్టి వాళ్ళ జ్ఞానము అజ్ఞానంగా మారుతుంది జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అంటే చూడండి బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు మన ప్రభు ప్రభునందే గుప్తమలై ఉన్నాయి కాబట్టి సంపూర్ణంగా ప్రభు నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తమ ఆలోచనలు యోహో కనబడకుండా లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ కాబట్టి ఇంకా వాళ్ళకి ఎప్పటికి కూడా సత్యం ప్రకటి సత్యం తెలిసి కూడా వాళ్ళు ప్రకటించలేని సిద్ధాలైపోతారు అన్నట్టు వారి జీవితము చీకటి జీవితం అని పద్హైదరాబాద్ చివరి భాగంలో మమ్మను ఎవరు చూచదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ ఇటీవారు చీకట్లో క్రియలు జరిగిస్తారు అందుకే మనకి యుగ సమాప్తిలో సేవ జీవితంలో ఎంత భయంకరంగా చీకట్లో జీవిస్తుంటారు సేవకులని బయటికి పరిశుద్ధంగా కనిపిస్తారు కానీ వాళ్ళు చీకట్లో చాలా భయంకరమైన అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారని ప్రభు మనం చూపించు సరే నాకు ఇంకా వాక్యం దొరకలే ఎక్కడ రాస్తున్నామో ఖచ్చితంగా ఎక్కడో మిస్ వాక్యం అది దొరికినప్పుడు చూసాం పోయిన వారము మనము ఎహెచ్కల్ గ్రంథము ఐదవ అధ్యాయంలోని వాక్యాలను ధ్యానిస్తా ఎందుకంటే బూరల తీర్పు అన్న అంశం ధ్యానిస్తున్నప్పుడు రెండవ బూర దూత ఊదినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు అగ్ని కి సంబంధించిన విషయాలు ధ్యానించినాం చూడండి ప్రగడం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అచనంలో అంతటా రెండవ దూత బూర ఊదినప్పుడు మండుచు అగ్ని చేత మండుచున్న గొప్ప కొండ సముద్రంలో పడవేయబడను అని చూస్తున్నాం కాబట్టి మండుచున్న కొండ అన్న అంశాన్ని మనము చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నాం ఆ మండుచున్న కొండ కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృష్టంగా ఉందని నేను కొండ ఎందుకంటే ఇస్ అందరూ కొండల మీద పర్వతముల మీద దేవుణ్ణి శుతించే వాళ్ళు మోసే కూడా పర్వతం మీద దేవుని కనుక్కున్నాడు కదా అక్కడి నుంచి యుగ సమాప్తికి వచ్చే వరకు కూడా మనుషులు దేవుని సంగము కొండతో పోల్చబడింది ఎందుకంటే ఆయన ఉన్నత స్థలంలో ఉండేవాడు కాబట్టి ఆయన అక్కడే స్మృతించాలన్న విషయం జ్ఞాపకం చేసింది కొండ అనేది అదే రీతిగా క్రమేణ ఇసల్ఫాలు ఏం చేసింద్రో దేవుని కొండల మీద మందిరాలు కట్టుకొని అక్కడ పోయి ఆరాధిస్తూ కొంతకాలానికి బయలుదేవతకి రకరకాల దేవతల కొండల మీద మందిరాలు కట్టి అక్కడ దేవుని ఆరాధించవాలి సొలమును కూడా ఆ రీతిగా చేసిందని మనం గణించా కిమోషు దేవత అస్తరోత దేవత మీకోము దేవత వాటికి మందిరాలు కట్టించి అక్కడ కొండల మీద ఆ దేవతలని పూజించింది ఆయన కానీ వృద్ధాప్యంలో పశ్చాత్తపడేది కాబట్టి కొండ అనేది దేవుని సంఘానికి సాదృశ్యం ఎరుశలేము అనేది కూడా కొండ మీద కట్టబడింది ఎరుశలేము దేవాలయము కొండ కాబట్టి ప్రతిదీ కొండ మీదే మనకి జ్ఞాపనం చేస్తూ ఉంటాడు అని నేను శృతించడం అనేది విశాల్ కూడా ఆ రీతి దేవుని శృతించేవాళ్ళు కానీ క్రమేణా వాళ్ళు విగ్రహార దిక్కులు అయిపోయినారు కాబట్టి కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృష్టంగా ఉంది నాకేం కాదులే నేను కొండ వంటి వాడిని అని చెప్పుకుంటుంది గానీ ప్రభుని శృతిస్తుందా కొండ మీద అనేది ప్రశ్నగా ఉంది ఇవన్నీ వ్యాఖ్యాలు చేసినప్పుడు మనం ఈ ప్రజలు కనులుండి నన్ను చూడలేరు చెవులు వినలేరు హృదయం నన్ను గ్రహించలేరు అన్న విషయాన్ని ప్రభు మాట్లాడి పాత నిబంధన కాలం సంబంధించిందా లేక కృత నిబంధన కాలం సంబంధించిందా వారికి దృష్టాంతంలో జరిగిన విజంగా వాళ్ళు చేసిండు ఆ రితిగా ఉన్న మనకి బుద్ధికరణం రాబడి పౌల జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి క్రైస్తవ సంఘమే గుడ్డిగా తయారైతే యుగ సామాధికష్టపడగానే ప్రభు మనం చూపిస్తున్నాడు అందుకని ఈరోజు దాన్ని ఎట్లా చూపిస్తున్నాడు దేవుడు అగ్ని అది కాల్చవడ ఈ కొండ అగ్నిచేత కాల్చవేయబడబోతుంది అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అది ఆరంభమైంది ఇప్పుడు సంపూర్ణంగా అది కాల్చివేయబడబోతుంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఎందుకు మతపరమైన క్రైస్తవ జీవితము ఈ యొక్క వాక్యాలు చూడలేక సిద్ధమవుంది ఈరోజు అన్నప్పుడు ఈ యుగ దేవత వారికి గుడ్డితనం కల్పించింది అందుకని వాళ్ళు చూడలేరు అందుకని వాళ్ళు వినలేరు అందుకని వాళ్ళు గ్రహించలేరు అందుకే హెచ్కెల్ గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండులో మనము ఈ విచ విషయాలను గురించి ధ్యానిస్తూ దానికి ముందు పై భాగంలో ఏహెచ్ గ్రంథం చూడండి సరేకేల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో ఒక విషయాన్ని గ్రహిస్తాం మీరు ఏం చేస్తారు రెండవ వచనము పన్నెండవ వచనం రెండింటికి దగ్గర పెట్టుకొని సరి చూసుకోండి వాటిని ఐదవ వచనంలో ఐదవ అధ్యాయము మొదటి వర్షంలో ఏమంటాడు చూడండి మన మరియు నరపుత్రుడా మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రకలను తూచి భాగములు చేయుము కాబట్టి ముందేం చేయాలా కత్తిరిచుకోవాలా దాని తర్వాత త్రాసులో తూచాలా తూర్చినాక ఏం చేయాలా బాగములుగా చేయాలా తూచినప్పుడు బాగములు ఇది అసలైన సత్యం అసలైన విషయం అక్కడ తూచినప్పుడు నువ్వు సరిగా తూలకపోతే నిన్ను విభ విభజిస్తాడు భాగాలుగా మార్చేస్తాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూస్తాడు అంటే నిన్ను లెక్క చూస్తాడు నీ లెక్క సరిగుందా లేదా చూస్తాడు నీ లెక్క సరిగా లేకపోతే దానికి తగినట్లు విభజిస్తాడు కాబట్టి విభజించేవాడు మన ప్రభు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఏం జరుగుతానది ముందు తూచుతాడు అంటే నిన్ను కొలత వేస్తాడు సంబంధించిన విషయమే మఠపగుంట కొలతకు సంబంధించింది ఆయన నిన్ను కొలుస్తున్నాడు నువ్వు నీ లెక్క కరెక్ట్గా ఉందా లేదన్న దృష్టిలో ఆయన పరిశీలిస్తా ఉంటాడు కాబట్టి ఈ ప్రజలేమనుకుంటున్నారు చీకట్లో నన్ను ఎవడు చూస్తే అనుకుంటాడు ఆయన చూస్తున్నాడు కష్టంగా ఆయన తోచినప్పుడు నువ్వు సరిగా తొల కొల ఆ త్రాసులో తోచినప్పుడు సరిగా లేవు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఏ రీతి ఉన్నావో ఆ రీతిగా నేను విభజిస్తున్నాడు అని చెప్తుంది వాక్యం తోచినాక భాగములుగా చేయము పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు అది ప్రవచనం పట్టణము అన్నప్పుడు ఎరుసలే కదా పరిశుధ పట్టణం ప్రకృతి సహజంగా అంటే ఇస్రాల్ దేశంలో ఉంది ఆత్మీయ సహజంగా ఆలోచిస్తే పరిశుధ పట్టణం అంటే క్రైస్తవులు లేక పరమ యరుషులేమే క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులు పట్టబడిన కాలం మొదలుకొని సంపూర్ణమయ్యే కాలం ఎందుకంటే క్రైస్తవులు పట్టబడింది ఎప్పుడంటే పర్లోక రాజ్యం సంబంధించిన బోధ మన ప్రభు జ్ఞాపం చేసేది రెండు వేల సంవత్సరాల అది పట్టబడింది బాప్తిజం ఇచ్చి యోహాని జ్ఞాపకం గురించి చేస్తూ ఆయన దినములలో పట్టబడిందని ఆ దినంలో పట్టబడింది ఇప్పుడు సంపూర్తి కాబోతుంది ఆ పట్టబడిన విధానం అని ఇక్కడ జ్ఞాపకం తీస్తున్నాడు తర్వాత నీవు పట్టణంలో వాటి మూడవ భాగం కాల్చి రెండవ భాగంను తీసి ఖడ్గం చేత హతం చేయము కాబట్టి మొదటి రెండు గుంపుల గురించి ఇక్కడ చెప్పబడింది అంటే టూ థర్డ్స్ అటా ఇంగ్లీష్ లో మొదటి గుంపు ఏంటంటే డైరెక్ట్ గా అగ్నిలో వేయబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది మొదటి భాగము కాల్చి రెండవ భాగంను తీసి ఖడ్గము చేత హత చేయరీతిగా దాన్ని చుట్టూ విసిరి కొట్టి కొట్టి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిము కాబట్టి మొదటి భాగము డైరెక్ట్ అగ్నిలోకి వెళ్ళిపోతుంది రెండవ భాగము ఖడ్గం చేత హతం చేయబడుతుంది అంటే రెండు తెగవేయబడుతున్నాయి మొదటిది రెండవది రెండు గుంపులు తెగవేయబడుతున్నాయి మూడవ భాగంను గాలికి ఎగరగొట్టుము నేను దాని వెంట నా ఖడ్గమును నేను ఖడ్గము దూసి వారిని వాటిని తరుముదును కాబట్టి ఎవరు తరుముతున్నారన్న విషయం వ్యాకారం చేసుకోవాలి చూడండి దేవునికి ఇంకా వేరే పనిలేదా లేదా వాళ్ళెంటే అని నేను అర్థం చేసుకోవాలా ఖడ్గం పంపిస్తా అంటున్నాడు నేను ఖడ్గమ్ దూసి వారిని తర్ముదును కాబట్టి తరమేది మన ప్రభువు కాదు ఆయన ఏర్పరచుకున్న ఒక గుంపు కాబట్టి ఖడ్గము దూసి తరుముదును అంటే గడ్గము తీస్తా అంటున్నాడు దూయడం తీయడం దాన్ని వరల నుంచి తీయడం తీసి దాన్ని పంపిస్తాడు కాబట్టి ఆయన చేతిలో ఒక సాధనంలాగా ఒడబడుతుంది ఖడ్గం కాబట్టి ఖడ్గం అంటే నిజంగా కత్తి కాదు అది అది ఒక గుంపు సాదృశ్యం కాబట్టి మూడవ గుంపు వెనక ఇంకొక గుంపు పరిగెత్తున్నది అన్న విషయాన్ని ప్రభువే వాళ్ళకి అధికారం ఇచ్చిండు పిశల్ వెంట ఖడ్గం చూసి పరిగెత్తింది పాత నిబంధన కాలంలో శత్రువుల ఖడ్గం అన్నిల ఖడ్గంలో పరిగెత్తునాయి రకరకాల అన్య దేశాలు వాళ్ళని వెంబడించినాయి వాళ్ళని వెంటాడి వాళ్ళని పట్టుకొని హతం చేసేలాగా తీసుకున్నట్టు చివరికి బొబలోని కాలం వరకు కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మూడవ గుంపు వెంట ఖడ్గము పరిగెత్తుతా ఉంటది వాళ్ళని హతం చేయడానికి వాళ్ళు రెండు వేల సంవత్సరాల ఉన్నారు అన్న విషయం మనం ప్రార్థన చేసుకోవాలా మూడవ వచనంలో అయితే వాటిలో కొన్నిటిని అన్నాడు కాబట్టి కొన్ని అంటే ఎన్ని అన్న విషయం అర్థం చేసుకోవాలా ఉపాధి రీతి అనే మనం తీసిన పోయిన వారము కొన్ని అంటే 2 టూ అంటే 66.6 సిక్స్ పాయింట్ సిక్స్ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ అంటే నైన్టీ అంటే పాయింట్ అంటే చాలా చిన్న గుంపు అది ఆ మూడో వర్షంలో చూస్తుంది పాయింట్ అంటే చాలా చిన్న గుంపు సారీ పాయింట్ వన్ అంతేగా పాయింట్ వన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే పాయింట్ వన్ కాబట్టి అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము నీ చెంగున కట్టుకొను కాబట్టి చూడండి బైబుల్లో చూపిస్తుంది చెంగున కట్టుకుంటాడు చెంగున కట్టుకోవడం అనేది ఈ ఏషియా మన ఆసియా ఖండంలో ఒక ఒక ఆచారంగా ఉండేది లేక ఒక అలవాటు మనుషులకి మనకు కూడా ఊర్లలో చూస్తాము ఆడోళ్ళు చెంగుకి పైసలు కట్టుకునేటోళ్ళు చిల్లలు కట్టుకునేటోళ్ళు రూపాయలు ఇట్లా అన్ని చుట్టేసి కట్టుకునే వాళ్ళు లేకుంటే గోల్డ్ కట్టుకుంటారు ఇంకేమేమో కట్టుకుంటారు విలువగల వస్తువులు చెంగున కట్టుకుంటారు అంటే అవి వాళ్ళ దృష్టిలో అవి విలువ అన్నట్టు ప్రకృతి అర్థం చేసుకున్నప్పుడు అవి బహు విలువగలవు కాబట్టి చెంగున ముడివేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయి ఎవడు కాబట్టి ఈ యొక్క ప్రవక్త మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఈ ప్రభక్త దేవుడు అధికారం ఇచ్చినాడు ఏమైనా అధికారం ఇచ్చాడు ఒక ఒక ఒక భాగము వెంట్రుకలని అగ్నిలో వేయమంటున్నాడు ఇంకొక భాగంని హితో వధించమంటున్నాడు మూడవ భాగం ని గాలికి ఎగొట్టమంటున్నాడు ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి పునవరం ఈ వెంట్రుకలు ఆయన భాగంలోనివి కాబట్టి ఆయన శరీరంలోకి వెళ్లే మూడు గుంపులు ఆయన శరీరంలో నుంచే వచ్చినవి అన్న విషయం కూడా మనం గణనించినాం కాబట్టి వెంట్రుకలు దేవుని యొక్క బిడలకి సాదృశ్యము అన్న విషయం మనం చూస్తున్నాం తర్వాత ఆయన మన తల వెంట్రుకలలో ప్రతిదాన్ని లెక్క పెడతానన్నాడు అంటే ఏంది అర్థం చెప్ప తల వెంట్రకల్లో ఒక్క ప్రతినిధి లెక్క ఆయన తెలుసు అంట ఎన్ని తలలో ఎన్ని వెంట్రికలు ఉన్నాయో లెక్క తెలుసంట అని అర్థం చేసుకోండి అంటే అదేమైనా విలువగలవా వెంట్రికలు వాటిని ఎందుకు లెక్క మన జీవించిన విధానము తల అనేది ఆయన మహిమకు సాదృశ్యం ఆయనకి మహిమని ఇస్తున్నామా లేదా అని చూపించే నీ తల వెంట్రికలు సరే రాలిపోతే నువ్వు ఏం చేయలేదు జరిగి కానీ వయసు పెరిగే రాలిపోతా ఉంటాయి సరే ఉపమా రీతిగా చెప్పిండి కాబట్టి మనకు ఉన్న లేకుండా ఆత్మీయ సత్యం మనకు తెలుసు తల వెంట్ర లేని మహిమకు సాదృశ్యం అనేది కాబట్టి చిన్న గుంపు అంటే పాయింట్ వన్ పర్సెంట్ అంటే బహు చాలా చిన్నది అరవై ఆరు పాయింట్ ఆరు అంటే అది మెజారిటీ గుంపు దాన్ని దుస్తత్వంతో నిండిన మతపరమైన జీవితం లేక భక్తిహీనతకు సాదృశ్యం అది భక్తిహీనులు హీనత ఈయన స్థితిలో ఉన్న సంగమది అరవై ఆరు పాయింట్ ఆరు శాతం అనేది తక్కిన గుంపు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నది దాన్ని మనం గొప్పచనం కానీ పాయింట్ మూడవ వర్షం మనం అసలు చూడండి పాయింట్ మూడవ అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున ముడివేయుము ముడివేసుకొనుమా కట్టుకొనుము వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకొనుము కాబట్టి 0.1% గుంపునే అంటే చాలా చిన్న గుంపునే ఆయన చెంగున ముడి వేసుకుంటున్నాడు కట్టుకుంటున్నాడు అంటే అగ్ని రాని కడ్గం ఎటువంటి శ్రమ దానికి ఏమి కాదు ముడి వేసుకోవడం అంటే ఏం తెలుసా కట్టుకోవడం అంటే ఏం తెలుసా సీల్ ఇంగ్లీష్ లో సీల్ అంటాం ముద్రించుకోవడం ముడి వేసుకోవడానికి ముద్రించడం ఇప్పుడు ఫోల్డ్ పేపర్స్ అన్ని చుట్టినాక తాడు కట్టి దానికి సీల్ వేస్తారు అంటే అది ప్రొటెక్టెడ్ అన్నట్టు ఇంకా దాన్ని ఎవరు అన్నట్టు అట్లా పాయింట్ గుంపు చిన్న గుంపుని ఆయన చెడున కట్టుకున్నాడు అంటే యుగ సమాప్తి కష్టపడికి మొదటి మూడు గుంపులు శ్రమల మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతుంటే మూడవ గుంపు అగ్నిగుండా పోతుంటే గుంపు చాలా చిన్నది లెక్క దాన్ని తన చెంగున కట్టేసుకుంటున్నాడు దేవుడు అంటే ఎటువంటి శ్రమ అనేకుండా ఆయన కాపాడుకుంటాడు యుగ సమాప్తిలో అని చెప్తున్నాడు ఆ గుంపును మనము లక్ష నలభై వేల మంది అన్నా ఎందుకు చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఒకసారి చూడండి ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం ఆ చిన్న గుంపుకు సంబంధించింది చెంగున కట్టుకోవడం అంటే ఏందనేది ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ చెంగున కట్టబడ్డ గుంపు గురించి రాయబడింది ఇవి ఫస్ట్ టైం వినే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సరే మీరంటే చాలా కాలం నుంచి కాబట్టి మీకు ఇవన్నీ అతికినట్లుంటాయి సరే ఈ రికార్డింగ్స్ ఇంకెవరెవరో వింటా ఉంటారు బయట ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఏమీ అర్థం చాలా మంది మీరు ఏదో చెప్తున్నారు ఏదో కరెక్టే అనిపిస్తుంది కానీ మాకు అర్థం కావట్లేదు అర్థమైనా మనం జీర్ణించుకోలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మెల్లమెల్లగా ధ్యానించడానికి అందుకే అప్పుడప్పుడు కొన్ని బేసిక్స్ కూడా నేను కవర్ చేస్తా అంటే మళ్ళీ తిరిగి మొదట్లో నేర్చుకున్న విధంగా కవర్ చేస్తా ఉంటాడు ఎందుకంటే మిమ్మల్ని దృష్టి పెట్టుకొని చెప్తున్న వాటిేం కాదండి ఆ కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మనం చెప్తా ఉంటాం ఇవన్నీ కాబట్టి ఏడవ అధ్యాయంలో ఈ లోకం మీదకి శ్రమ రాకముందు ఏం జరుగుతుంది విషయం ఇక్కడ చెప్పబడింది ఈ నాలుగవ గుంపు ఆయన చెంగున కట్టబడ్డప్పుడు ప్రవక్త మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు ఆయన నీడ వంటి వాడు అన్న చేస్తున్నప్పుడు మొదటి వర్షంలో ఏముంది అంతటా అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి భూమి మీదనైనా సముద్రం మీదనైనాను ఏ చెట్టు మీదనైనా గాలి వీచకున్నట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచి తిని కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా బాధ సముద్రం అంటే ఏంది భూమి అంటే ఏంది చెట్లంటే ఏంది అనటు అవి నిజంగా సముద్రాలు కావు నిజంగా భూమి కాదు నిజంగా చెట్లు కావు ఎందుకంటే వాటికి సంబంధించిన అర్ధాలు మనం ఇప్పుడో చాలా కాలం కలిస్తాం సముద్రం అన్నా మతపరమైన జీవితము భూమి అన్నా మతపరమైన జీవితము చెట్లు అన్నా మతపరమైన జీవితం ఇవి మూడు గుంపులు ఇవి కాబట్టి మూడు అనేది ప్రతిసారి మనకు చూపిస్తాం ఎందుకంటే మన మన దేవుడే త్రిత్వపు దేవుడు అంట కదా అనే త్రిత్వం అంటే తండ్రి కుమారుడు పరశురాత్మ ఒకటి త్రిఏక దేవుడు అంట కొన్ని మతాలు నమ్మవు పెంత కోస్త సగా బ్రదర్ ఇన్ సంకల్పని నమ్మవు ఎందుకు నమ్మవు అంటే క్రిత్వం అంటే మూడు కదా బ్రదర్ ఒకటెట్లయింది అంటారు బైబుల్ అంతటా చూస్తే మన దేవుడు ఎప్పుడు కూడా మూడులా కనిపించలేదు ఎవరైనా కనిపించండి మూడని ఉదాహరణకి చూడండి ఆది ప్రభు మాట్లాడు దేవుడు తండ్రి మాట్లాడతాడు అంటే మనము నరమేణ సృష్టించదము మన మన కోలిగా చెప్పున అంటాడు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాయి మన పోలిక చెప్పున నరులను సృజించదం అన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి ఎవరన్నా దూతల దూతలతో చెప్తున్నాడా లేక తండ్రి కుమారులు మాట్లాడుకుంటున్నారా తండ్రి కుమారులు మాట్లాడుకుంటున్నారు దూతలు ఆత్మస్వరూపి కదా కానీ మనమేమో శరీరం ఉన్న కదా కాబట్టి సృజించినప్పుడు మనము శరీరంలో ఉన్నాం అంతకుముందు ఆత్మలో ఉన్నాం మనం కాబట్టి మన పోలిక చెప్పున నరులను సృజించదము అని ఎవరితో మాట్లాడుతున్నాడు తండ్రి అక్కడ ఖచ్చితంగా కుమారుతో మాట్లాడుతున్నాడు అక్కడ ఫస్ట్ టైం మనం చూస్తాం తండ్రి కుమారుల సంభాషణ అక్కడ కానీ వాళ్ళు ఆత్మ స్వరూపులు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా బాగా తీసుకున్న తర్వాత మొదటి అధ్యాయము మొదటి వర్షంలో ఏముంటుంది దేవుని యొక్క ఆత్మ మొదట అలాడుతుంది నీటి కాబట్టి ఫస్ట్ టైం ఆత్మ రూపకల్ దాని తర్వాత నరులు సృజించక వాళ్ళ సంభాషణ కాబట్టి పరిశుధాత్మ అన్న తండ్రి అన్న కుమారుడు ఒకటే అన్న విషయం మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎక్కడ కూడా ఏ దర్శంలో కూడా అబ్రామ్లకు కనిపించినప్పుడు కూడా ఒకడే కనిపిస్తాడు తర్వాత చూడండి లోతు సుధమ గొబర మీద దేవుడు తీర్పు తీర్చే తీర్చక ముందు అబ్రాంత మాట్లాడతాడు అప్పుడు ఎంతమంది దూతలుంటారు ఇద్దరుంటరా మీరు గమనించండి ముగ్గురుంటరా ఎంతమంది అక్కడ పోతారో చెప్పండి లోతు దగ్గరికి ఎంత మంది పోతారు దూతలు ఇద్దరే పోతారు కానీ ఉన్నది ముగ్గురు అంటే అబ్రాముతో మాట్లాడేటప్పుడు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురులో ఇద్దరు పోతారు అక్కడికి మూడు చూపిస్తూ నీకు ఎప్పుడు కూడా దేవుడు ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలి వాటిని అంటే తండ్రి కుమారుడు పరశురాత్మ అనేది మూడు అలాగే చూపిస్తున్నాం కాని ఆయన గుణగణాలు అని మనం అర్థం చేసుకోవాలా తండ్రి కుమారుడు పరశురాత్మ అనేది దేవుని యొక్క గుణగణాలు పాత నిబంధన కాలంలో తండ్రి అని సంబోధించిన ఎందుకంటే ఇసరి పిల్లలు పిల్లల్లాగా నడిపించారు కాబట్టి ఆయన తండ్రితో పోల్చబడింది నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మీ తండ్రిగా కోల్చారు కాబట్టి నేను మిమ్మల్ని పోషిస్తాను మిమ్మల్ని కాపాడుతా అన్న గుణగణం చూపించడం కొరకు మన దేవుడు తండ్రి తండ్రి గుణం అందుకే వేరే మతాలలో ఎక్కడ కూడా దేవుడు తండ్రి అని కనిపించదు మనకి నేను ఎప్పుడన్నా గమనించేంద్రా వేరే మతాలు ధ్యానించినప్పుడు ధ్యానించమని చెప్తలేను బట్ నేర్చుకోవాలి ఎందుకంటే నేర్చుకోకపోతే వాడిని ఏ రితే దేవుని చెత్తగా వేరే మతాల గురించి నీకు తెలియకపోతే వాటిని మన ప్రభు దగ్గరకి ఎలా నడిపించగలవు ఈ బోధనే కరెక్ట్ అని ఏరితగలు రుజువుపరచగలవు ఇది సత్యం సత్యమైన బోధ దీన్ని రుజువుపరచాలంటే అది తెలవాలా కదా వేరే మతాలలో తండ్రికి ప్రాధాన్యత ఉండదు తల్లికి ప్రాధాన్యత ఇస్తారు మీరు గమనించండి ఏ మతం చూసినా కానీ తల్లిని పూజిస్తుంది వేరే మతం ఎలా ఎందుకంటే సైతాను తండ్రి తండ్రి పోలిక చొప్పున వాడు ఉండలేడు వానికి అవకాశం లేదు కాబట్టి వాడు ఎట్లా తండ్రిగా గుర్తించబడాడు కాబట్టి వాడు తల్లిలాగా గుర్తించబడి తండ్రికి రావాల్సిన మహిమని వాడు దొంగలిస్త ప్రపంచం అంతటా అందుకే పాత నిబన వాడు స్త్రీరూపకంగా ఆరాధించబడి సైతం దాబోను దేవత అయింది తమ్ముజు దేవత అయింది ఆకర్షణాని ఇంకేంది అదే మిల్కోము మిల్కోము మిల్కోము దేవత అర్సరోతు ఇంకొన్న పేర్లు అన్ని దేవతలు అన్ని స్త్రీలే రొంఫ దేవత అన్నిది స్త్రీల పేర్లే కదా ఇవన్నీ కాబట్టి వాడు పాత నిబంధ కాలం అంతా స్త్రీ రూపకంగా దేవుడికి రావాల్సిన మహిమని మనుషుల నుంచి వాడు వాడు ఎట్లా ఫాదర్ లాగా సెటిల్ కాడు కాబట్టి మదర్ లాగా సెటిల్ అయిన వాడు క్రైస్తవ మతంలో కూడా మదర్ ని పూజిస్తుంది తెలుసా మీకు వాళ్ళ పేర్లు తీసుకోవడానికి వీలైన అవసరం లేదు అవును పూజిస్తారు మేరీని పూజిస్తారు క్రైస్తవులు కూడా పూజిస్తారు అవును సరే మనం చెప్పేది ఏంటంటే ఆయన ప్రేమమయుడు అన్న విషయం చూపించాలంటే ఆయన ఏ రీతిగా ప్రేమని చూపించిండు ఎక్కడ ప్రేమని చూపించిండు అన్న విషయాన్ని వ్యాఖ్యడు మనుషులు ప్రేమించండు తన సొంత కుమారుణ్ణి మనకు వరకు అది ప్రేమ అనేది చాలా ఆయన సొంత కుమార్ ఎందుకు బ్రదర్ నీ పాపాలు క్షమించాలంటే సొంత కుమార్ని త్యాగం చేయాలా అని ప్రశ్నిస్తారు దానికి నువ్వు ఏం జవాబిస్తావు నీకు జవాబు ఇవ్వాలి కదా ఆ విధానాలు నేర్చుకోవాలి చాలా మంది ప్రశ్నలు ఇస్తారు హేతువాదులు ఇటువంటి ప్రశ్నలు ఇస్తారు వేరే మతస్థులు కూడా ఇటువంటి ప్రశ్నలు వేస్తా ఉంటారు వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబులు తెచ్చుకోవాలంటే మరి జాగ్రత్తగా వీటిని జ్ఞాపించాలి నీ సొంత తలంపులు ఉపయోగించిన ఇండా ఇష్టం మనం మానవుల కల్పితాములను దైవోపదేశములుగా వాళ్ళు బోధించారు బోధించి బోధించడం వల్ల ఏం జరిగింది ఆ రీతిగా బోధించడం వల్ల నన్ను గర్థంగా ఆరాధిస్తున్నాం కాబట్టి మానవ కల్పితాములకు మనం అవకాశం ఇవ్వద్దు మానవ తలంపులకు మనకు అవకాశం ఇవ్వద్దు మనం నుంచి వెతుక్కోవాలి వాటిని కొంత టైం పట్టి వచ్చి పర్లేదు వాటి అన్నిటికీ జవాబిస్తారు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాటిని నేర్చుకుని వాటికి అనేకలకు ప్రకటించడం ప్రయాసపడడం మనం అవసరం కాబట్టి ఏడవ అధ్యాయుల మన తిరిగి వెళ్తున్నాం భూమికైనను భూమి మీదను సముద్రం ఏ చెట్టు మీద గాలి మీచ కొనట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా నేను చూచి కాబట్టి దూతలు ఇక్కడ ఏం చేస్తున్నారు జ్ఞాపకం చేస్తున్నాడు వాయువు అన్నప్పుడు జీవము అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళ జీవాన్ని పట్టుకున్నారు అయితే ఇంకా వాళ్ళ తీర్పు తీర్చబడబోతుంది వాళ్ళందరూ మరణించబోతున్నారు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఏం జరిగింది చూడండి రెండవ వర్షంలో మరియు సజీవుడ సజీవుడ దేవుని ముద్ర గగల వేరే ఒక దూత సూర్యోదయ దిక్కున నుండి పైకి వచ్చిట చూచి తిని కాబట్టి అంతకుముందున్న దూతలు సజీవుడో దేవుని దూతలు కావా చెప్పండి ఇక్కడ స్పెషల్ గా ఎందుకు ఈ దూతకు ఒక పని అప్పగించబడింది మొదటి వర్షంలో కూడా దేవుదూతలు ఉంది కానీ రెండో వర్షంకి వచ్చినప్పటికీ సజీవుడగ దేవుని ముద్ర వేరే ఒక దూత అనుంది అంటే ఆ నాలుగు దూతలకి అప్పగించబడ్డ పని వేరే ఈ ఐదవ దూతకి అప్పగించబడ్డ పని వేరే వేరే ఒక దూత అంటే ఇంకొక స్పెషల్ పని కొరకు ఏర్పరచబడ్డ దూత అని వేరే ఒక దూత అంటే ఆ నలుగురు చేసే పని వేరే ఈ దూత పని చేసే వేరే ఆ నలుగురు దూతలు శిక్షను అమలు పరచబోతుంటే ఈ ఐదవ దూత శిక్ష నుంచి కాపాడడానికి వస్తుంది ఏమని చూడండి అక్కడ కాబట్టి ఈ దూత ఎవరికి సాదృశ్యంగా ఉంది మీరు ఏ స్ప్రోతి కదా అంటే అందులో కష్టతరం ఏం లేదు చూడండి మరోసారి ధ్యానించండి మరియు సజీవుడకు దేవుని ముద్రను వేరే ఒక దూత అంతేనా సూర్యోదయ దిక్ దిశ నుండి పైకి వచ్చిట చూచి కాబట్టి ఈయన మన ప్రభుకి సాదృశ్యం వేరే ఒక దూత అంటే స్పెషల్ దూత స్పెషల్ దూత అంటే మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి మన ప్రభువు ఒక ముద్రను పట్టుకొని దేవుని ముద్రను పట్టుకొని వస్తున్నాడు ఈ లోకంలోకి వచ్చింది మన తండ్రి ముద్రను పట్టుకొని వచ్చాడు ఎందుకంటే ఆయన ముద్రని మనకేస్తే మనం ఆయన బిడ్డల మొత్తం ఏసు ప్రొవ్వే మనల్ని దేవుని బిడ్డల్లాగా తయారు చేసుకోవడని ఈ విషయం వాకింగ్ జ్ఞాపంది తర్వాత ఎప్పుడే చేస్తాడో చూడండి ఇక్కడ భూమికి సముద్రంలో హాని కలగజేయటై అధికారము నొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత ఏమైనా మాట్లాడుతున్నా చూడండి అంటే ఆ నలుగురు దూతలతోని ఈ దూత మాట్లాడుతాడు నేను చెప్పే మాట వినండి కొంచెం బాగండి అంటే ఈయనకు అధికారం ఉంది అన్నట్టు ఈయనకి దూతల మీద అధికారం ఉంది సమస్త సృష్టి మీద అధికారం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ఆ నలుగురు దూతలకి సృష్టి మీద అధికారం ఇచ్చాడు యుగ సమాప్తిలో వారి మీద కూడా ఈయనకు అధికారం ఉందంటే ఈయన ఖచ్చితంగా మన ప్రభువే అన్న విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు ఈ దూత మేము ఇప్పుడు చెప్పండి ఏమన్నా ఏ దూత వేరే ఒక దూత అంటున్నాడు ఏమంటున్నాడు మేము అంటున్నాడు అంటే ఒకడ ఇప్పుడే అర్థం అవుతుందా మీకు ఒక దూత ఒక్కడైతే మేము అని ఎందుకు అంటున్నాడు తండ్రి కుమారుడు పరిశుధాత్మ అనేది ఒక సహవాసం తండ్రి కుమారుని ఎట్లాగా ప్రేమిస్తాడు కుమారుడు తండ్రిని ఎట్లా ప్రేమిస్తాడు అనేది చూపించడం కోరుకు మేము అన్నప్పుడు ప్రేమతో కూడిన జీవితం అని అర్థం కాబట్టి ఈ వేరే ఒక దూత మేము అని సంబోధిస్తున్నాడు అంటే అందులో ఒక్కడు లేడ అర్థం ఆయన ఒక్కడు కాదని అర్థం అంటే ఒక రీతికి చెప్పాలంటే ఇస్రాయల్ మన దాని ఏమంటాం హెబ్రి భాషలో దేవుణ్ణి నువ్వు అని పోల్చాం ఇప్పుడు మనం మన తెలుగు భాషలో నువ్వు అన్నారు మీరు అంటారు కదా మీరు అంటే ఒకడా మీరు రండి బ్రదర్ అంటారు మీరు మీరు అంటే ఒకడా ఇతర ఒకనికంటే ఎక్కువనా సంబోధనలో తెలిసిపోతుంది అంటే ఎక్కువ మర్యాద ఇచ్చేవాడికి మీరు అంటాం ఎక్కువ మర్యాద పొందుకునేవాడిని మీరు అంటాం తమరు అంటాం లేక మీరు రండి బ్రదర్ అంటాం ఉన్నది ఒక్కడే కానీ మీరు అంటున్నాం మనం తెలుగులో కూడా అక్కడనే సంబోధిస్తాం హెబ్రి భాషలో అట్లయితే సంబోధిస్తారు దేవుణ్ణి దేవుడు అంటే ఇంక హెబ్రి భాషలో ఎలోహిం అంటాం తెలుగు హెబ్రి భాషలో ఎలోహిం అంటే దేవుడు ఒకడైనా గానీ మీరు అని సంబోధిస్తున్నామో అట్లా సంబోధిస్తారు ఎలోహిం అంటే దేవుళ్ళు అని అర్థం అంటే పదం ఒకటే ఎలోహిం అనేది కానీ అందులో ఇమిడి ఉంది ఒక మనిషి కంటే ఎక్కువ వాళ్ళు ఒక్కడి కంటే ఎక్కువ వాళ్ళు కాబట్టి తండ్రి కుమారుడు పరసురాత్మని ఒకటే గానీ సంబోధిస్తప్పుడు మేము మీరు అని సంబోధిస్తున్నాం కాబట్టి దూత ఏమంటూడు ఇప్పుడు మేము మా దేవుని దాసులకు వారి నొసర్లయందు భూమి కైనను సముద్రం కనను చెట్టుకైనా హాని చేయ చేయవద్దని బిగ్గరగా చెప్పాను కాబట్టి భూమి కైనను సముద్రం ఏ హాని చేయ చేయకండి ఎందుకంటే మా దేవుని దాసులని మేము ముద్రించకపోతున్నాం మేము వాళ్ళను ముద్రించినాక హాని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు ఈ దూత కాబట్టి చెంగున ముడివేయబడడం అంటే అదే అర్థం ఆయన ఎప్పుడైతే ఆ నాలుగవ గుప్పు బహు చిన్నది ఆయన చెంగున కట్టబడుతుందో అప్పుడు ఆరంభమవుతుంది జడ్జిమెంట్ అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఏసుకల్ గ్రంథము ఐదవ అధ్యాయంలో ఉండేవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలంటే ఇవన్నీ చూడాలి తర్వాత ఏసులు గ్రంథము ఐదవ అధ్యాయము దానియాల గ్రంథము ఐదవ వాదయం అతికినట్లుంటాయి నేను ఈరోజు చూపిస్తాను కానీ ఈరోజు మనం దాని గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం కాబట్టి త్వరగా మళ్ళీ తిరిగి మనం ఐదవ అధ్యాయం ఏదో వాద్యం కాబట్టి ఆయన చెంగున ముడవేబడింది చిన్న గుంపు దాన్ని మనము అక్కడ చెప్తున్నాం వీళ్ళందరూ ఎవరంటే లక్ష అక్కడ రాయబడింది ఏడవ అధ్యాయంలో ప్రగణ గ్రంథము ఏడవ అధ్యయంలో వీళ్ళందరూ ఎవరంటే లక్ష రాయబడింది ఆ లక్ష నలభై మంది ప్రపంచం అంతటి నుంచి కొనబడ్డ వారు ఎక్కడి నుంచి సముద్రంలో నుంచి భూమి మీద నుంచి చెట్ల మధ్యలో నుంచి ఈ నాలుగు గుంపులకి వెళ్ళి వచ్చిన వాళ్లే ఆ దేవుని దాసులు కాబట్టి ఉపమానాలలో మాట్లాడుతున్నప్పుడు కూడా దాసుల గురించి ఎన్నిసాల మనం జ్ఞాపకం చేసి దేవుడు మనం కూడా ధ్యానించాం అనేతిగానే చూపించిన ప్రకారంగా ఈ దాసులు ఎవరున్నప్పుడు విత్వాణి గురించి ఉపమానం చేసినా మనం విత్తువాడు ఏం చేసిండు విత్తనాలు చదువుకుంటూ పోయిండు అంటే సేవకుడు వాడు తర్వాత ఏమైంది ఆ అక్కడ గోధుమలు వచ్చినాయి గురువులు కూడా ఉన్నాయి చెట్లు రెండు రకాల చెట్లు కనిపించినాయి కాబట్టి గోధుమలు దేనికి సాదృశ్యం గురువులు దేనికి సాదృశ్యం గోధుమలు మతపరమైన సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వారికి సాదృశ్యం ఎందుకంటే గోధుమలు బ్రౌన్గా ఉంటాయి గోల్డిష్ కలర్ ఉంటాయి కానీ తెల్లగుండవు కానీ గురువులు ఎట్లుంటాయి నలగుంటాయి నలగుంటాయి కాబట్టి నలుపు దేనికి సాదృశ్యం మళ్ళీ దేవుని తోటలనే ఉన్నాయి అవి తోటలనే ఉన్నాయి గానీ అవి మూడు గుంపులు చల్ల చలినవారు తెల్లవారి దాసులు వచ్చి చూస్తున్నారు మేము చల్లింది గోధుమలే కదా గురువులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయ్ వాళ్ళు పోయి గురువులను కట్ చేయాలంటే కట్ చేయద్దని చెప్తున్నాను అన్నింటినీ కలిసి పెరగాని అంటాడు ఎందుకు యుగ సమాప్తి రోజు వాళ్ళకి అవకాశం యుగ సమాప్తి రోజు అప్పుడు నేనే కట్ చేస్తావచ్చు మీరే బలి కాకండి అని చెప్తున్నాడు కాబట్టి తీర్పు తీర్చేవాడు మన ప్రభు కత్తరించడం అంటే ఖడ్గంతో వాటిని తీర్పు తీర్చడం అంటే శాశ్వతంగా వాటిని నరకంలో పడవేయడం విషయం శాశ్వతంగా వాటిని నరకంలో వేస్తాడు అన్నదాన్ని జ్ఞాపం చేసింది సరే ఇక్కడ మనం మరోసారి చూస్తున్నాము తూచినప్పుడు ఏం జరిగింది అని అదే రెండవ వస్త్రంలో మొదటి వచ్చి చివరి భాగంలో వెంట్రుకలను త్రాసును తీసుకొని ఆ వెంట్రుకలను భాగములు చేయము కాబట్టి ప్రవక్త చెప్తున్నాడు నువ్వే తూచి భాగములు చేయమంటాడంటే వాటిని కొలత వేసేవాడు ఆయననే భాగంలో చేసేవాడు కూడా ఆయననే కాబట్టి ప్రవక్త మన ప్రభుత్వ సదృశ్యంగా యుగ సమాప్తిలో అయన ప్రతి ఒక్కరిని తోచుతున్నాడు తూర్చి ఎవడి గుంపులు వాడిని పంపిస్తున్నాడు అది ఆయన విధానం అని చెప్తున్నాడు ఈ రోజు మనము కొన్ని విషయాలు దాని గ్రంథం నుంచి ధ్యానిస్తాము తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క అధ్యాయానికి ఎందుకంటే ఈ రోజు ముగించాము దాన్ని మనం ఏసుల గ్రంథము ఐదవ అధ్యాయాన్ని మనం ఇక మీదట ధ్యానిస్తామో తెలియదు కాబట్టి దాన్ని సంపూర్ణంగా ధ్యానించి ముగించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం ఐదవ అధ్యాయం దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ ఈ విషయాన్ని మనం వ్యాప్తం చేసుకుంటున్నాం దాని గ్రంథము ఐదవ అధ్యయము ఇరవై ఐదవ వచనం మనం ఇది చాలా సార్ ధ్యానించిన ఎన్నో సంవత్సరాల మనం ధ్యానించిన వాక్యం ఇది నెబద్ నెజరు చూసిన దర్శనం ఇది బెల్ చూసిన దర్శనం కాబట్టి నెబుకద్ ఈ లోకాన్ని పరిపాలించిన మహారాజు ఒకప్పుడు అది అది దేశం బబులోన్ బబులోన్ దేశము ప్రపంచాన్ని పరిపాలించింది గడగడలాడించిన ఒకప్పుడు కాబట్టి ఈ లోకానికి సాదృశ్యం తర్వాత నెప్పుకద్దు నిజరు మన ప్రభుకి ఓ రీతిగా ఎందుకంటే నా ఈ సృష్టికి రాజు కాబట్టి మన ప్రభు నెబుక నిజరు మన ప్రభుకి ప్రతినిధి లాగా లోకంలో ఎందుకంటే నెప్పుకద్జరు గర్వించినాక పశువులాగా తయారయ్యండు మళ్ళా బుద్ధి తెచ్చుకున్న మళ్ళా మానవులాగా తయారయ్యండు అవి చూస్తాం మనం అవన్నీ అంటే గొప్ప జనం లాగా తర్వాత మళ్ళా బుద్ధి తెచ్చుకుంటాడు ఎప్పుడైతే నువ్వు గర్వించి గర్విస్తావో నువ్వు పశువు అయిపోతావు అనే విషయానికి ధ్యాపం చేస్తుండడు నెమ్ గర్ జీవితం నుంచి కాబట్టి ఎవరైనా అవకాశం అంటే దీర్ఘంగా ధ్యానిస్తాం కానీ ఇప్పుడు మనకు బెల్ షాజర్ కు సంబంధించిన విషయాలు యొక్క కుమారుడు నెబ కుమారుడు అయిన బెల్ షాజర్ ఏం చేసిండంటే బబులూర్ బానిసలగా ఈ తీసుకొచ్చినప్పుడు మందిరంలోని ఉపకరణాలు అన్నిటి తీసుకొచ్చేసుకున్నారు బంగారు పాత్రలు తీసుకొచ్చుకున్నారు మందిరంలో ఉండే పాత్రలు అయితే ఈ బెల్షాజర్ ఏం చేసిండు ఆయనకి ఏం తెలియదు సంగతులు ఎందుకంటే ఆడంబరంగా పెరిగిన చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిన వాడు చెప్పాలంటే కాబట్టి వాడికి ఆ విలువ తెలియదు ఆ పాత్ర తెలియదు అది దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పెట్టబడ్డ పాత్రలు ఆ బంగారు పాత్రలు వాటిని తీసుకొచ్చి వాడు ఏం చేస్తాడు కోకరి స్నేహితులతో పాటు కలిసి పండగ చేసుకుంటున్నాడు అప్పుడు ఏం జరిగిందన్న విషయమే ఇరవై నాలుగు వర్షం ఇష్టం అంతా ఆ తీర్పుకు కానీ ఐదవ అధ్యాయం మొదటి వర్షంలో రాజాకు బెల్సారు తన అధిపతులతో అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసికొని ద్రాక్ష పండగలు తీసుకోవడం అనేది మనం ఎందుకు దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ధ్యానించినప్పుడు పండగలలో అందరూ విచ్చలి విడిగా జీవిస్తారు దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వరు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది పండగలలో అంటే పార్టీస్ అంటాం దాన్ని పార్టీస్ పార్టీస్ చెప్పండి ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటారు తను తన అధిపతులను తన రాణులను తన ఉప పత్నులను వాటిలో ద్రాక్ష రసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెప్పుకద్లయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించను అందుకు వారు ఏని నివాసం ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉండగా ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపవతనను వాటిలో ద్రాక్షలసము పోసి త్రాగిరి కాబట్టి చూడండి రక్షింపబడని వారు దేవుని యొక్క పాత్రల్లో ఏ రీతిగా పాలు పొందగలరు అందుకే ఇది ఓ రీతిగా ఆత్మీయ సత్యం గ్రహించినప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలంటే రక్షింపబడ్డవాడు అన్న సత్యం మనకి ఇక్కడి నుంచి అన్ని ఎందుకు విశదీకరించాల రాజు తన అధిపతులు తన రాణులు ఉపపత్నులు నాలుగైదు గుంపులునే అక్కడ అధిపతులు రాణులు ఉపపత్తులు ఉపపత్తులు మూడు గుంపులు అయితే వాళ్ళు దేవుని ఆలయంలోని ఆ బంగారు పాత్రల్లో వెండి పాత్రల్లో ద్రాక్ష రాసం పోసుకొని తాగుతూ ఆనందిస్తా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే చూడండి దేవుని యొక్క దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు కించపరిచినరు అన్న విషయం అర్థం చేసుకోవాల అది బహు విలువ గల వస్తువులు దేవుని మందులకి వాళ్ళ తండ్రి ఎందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పెట్టిండు అని ఎవరన్నా పరిశీలించండా ఎప్పుడైనా అడగాల కదా ఎవరన్నా తండ్రి కాలంలో ఉన్న పెద్దలను అడగచ్చు కదా ఎందుకు వీటిని సీల్ చేసి పెట్టిండు అని అడగచ్చు కదా లేదు ఎవరిచ్చిన ఐడియా అరే ఎన్నో విలువగల బంగారు పాత్రలు ఉంటే వాటిని పక్కకు పెట్టి మాకు మట్టి పాత్రల్లో పోస్తున్న ద్రాక్షాసం రెచ్చగొట్టిండచ్చు రెచ్చగొట్టినప్పుడే మనము మార్పు చెందుతా ఉంటాం ఈ లోకాతీతంగా కాబట్టి ఇక్కడ జరిగి కూడా అదే కాబట్టి వాళ్ళందరూ త్రాగచుండగా ఏం జరిగింది వారు బహుగా నాలుగో వర్షంలో వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర రాయి వాటితో చేసిన దేవతలను స్థుతించచ్చు ద్రాక్ష త్రాగచుండేవి పాత్రలేమో జీవంగల దేవునివి అందులో ద్రాక్షాసం పోసుకొని స్థుతి పనికిరాని దేవతలను ఈ విషయం బాగా చేసుకోండి ఇది ఆత్మీయ సత్యం నువ్వు ఆయన పాలు పొందుతూ లోకాతీతంగా జీవించలేవు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మరో కొంచెం ముందుకు ఇప్పుడు ఏం జరిగింది అరీతిగా వాళ్ళు చేస్తుంటే ఐదవ వర్షంలో ఆ గడియలోనే మానవ హస్తకు వ్రేళ్లు కనబడి అక్కడ ఉన్నట్లయితే ఆ గడియలోస్తకు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉండేను ఆయన ఒకటే చేసిండే చేసి ఒకటే చేసి నేను బాగా అర్థం ఇంతకు ముందేమో మనము అన్నప్పుడు ఒకరికి సంబంధించిందా గుంపు సంబంధించిందా ఒకరికి సంబంధించిందా ఈ రాజు పండగ చేస్తున్నాడు అందరూ అందులో పాల్పొందినారు పలు రకాల గుంపులు అధిపతులు రాణులు ఉప పత్నులు అందరు పాల్పొందినారు కానీ రాజు పొక్కనికే అది కనిపిస్తుంది దాని తర్వాత ఏం జరిగిందన్న విషయం అక్కడ చూస్తాం ఆ రాజు ఆ గోడ మీద రాయబడాలంటే ఎంత పెద్ద గోడ అయి ఉండాలని ఊహించుకోండి ఆ గోడ మీద స్పష్టంగా కనిపిస్తుంది ఒక చెయ్యి మానవ చెయ్యి రాస్తా గోడ మీద అది ఏమన్నది ఇరవై ఐదవ ఉంది ఏం రాసిందని అడిగి చూడండి సరే అతని ముఖము వికరమైన ఆరవర్షం అతడు మనసు కలవరపడగా అతని నడుము కీళ్ళ నుండి అంతేనా నను వదలి అతని గడగడ వణుకునిచుండెను రాజు గారడి విద్య గల వారిని కల్దీలను జ్యోతిషులను శిలనప్పుడైనా ఆతులముగా ఆగేయించి బబులల్లోని జ్ఞానులు రాగానే ఇతను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజేవాడెవడో వాడు ఊద రంగు వస్త్రములు కట్టుకుని తన మేడం సువర్ణమయమైన కంఠ భూషణము ధరింబడిన వాడై రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును అంటే ఆ అక్షరాలు అట్లనే ఉన్నాయి అని చెప్తున్నాడు మనవ్రేళ్లతో రాయబడ్డ ఆ అక్షరాలు అట్లనే ఉన్నాయి అవి మాయం కాలే అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకడే చూస్తున్నాడా చూస్తున్నాడా ఫస్ట్ చూసింది ఒక్కడే గజ గజన్నాడా అక్షరాలు చూడదని ఎందుకంటే బబులోను రాజ్యంలో మీకు చెప్పిన పోయినవరం బబులున్ రాజ్యం అంటే బబులున్ దేశం అంటే ప్రపంచం అంతటి నుంచి జ్ఞానులు వచ్చేవాళ్ళు అక్కడ అంటే అన్ని భాషలు అక్కడ జమ అయ్యాయి నేను అనుకుంటే బహుశా ఇండియన్ భాషలో జమ అయ్యి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా చాలా మంది జ్ఞానులుంటాయి ఆ రోజు దాన్ని నుంచి జ్ఞానులు ఆ దేశం బయట ఈ రోజు అమెరికా దేశానికి జ్ఞానులు పోతా ప్రపంచం నుంచి బహు తెలివిగల వాళ్ళందరూ అమెరికా దేశానికి వెళ్తూ ఉంటారు అందుకే అది అతి తెలివినిగా తయారైరచ్చు ఎక్కువ జ్ఞానులు జరుగుతాం జరుగుతుంది వెర్రి వాళ్ళు అవుతారు ఒకటి ధ్యానం ఒకటి జ్ఞానం చూపించుకుంటా అంటే అది వెర్రివాళ్ళు అవుతారు ఈరోజు వెర్రితనం పట్టింది ఆ దేశం సరే దాని గురించి నేను మాట్లాడతలేను బబులోను ఏ ఈ రోజు అమెరికా దేశం ఆ రీతిగా కానీ త్వరలో మన దేశంలో అక్కడైతే అరీతది అని నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రపంచం నుంచి అందరు ఈ దేశానికి వస్తారు ఇక్కడ ఏదో గొప్పగా ఉంది ఎనిమిదవ వచనంలో రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖములకు వచ్చేది కానీ ఆ వ్రాత చదువుటకైనాను దాని బాబా తెలియజెప్పటకైనాను వారి వల్ల కాకపోయేను అంటే బబులుల దేశంలో ఎన్నో భాషలున్నాయి కానీ ఈ భాష ఎవరికి అర్థం కాలేదని చెప్తున్నాడు అంటే అది పర్లోకపు భాష ఎందుకంటే ఈ లోకపు భాషలు అయితే ఎవడొకడికి అర్థం కావాలా ఉప్మా రీతి చండి ఇంకో రీతిగా అపష్టకరణ మనం చూసిన ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది పెంతకోస్తు పండుగ రోజు పేతులు తగిన శిష్యులు ఇంత నూట ఇరవై మంది ఉంటారు అక్కడ తల్లి మరియా కూడా ఉండే అక్కడ యేసు తల్లి మరియా కూడా ఉండే అక్కడ ఆ నూట మంది మరియా కూడా కలిసి దేవుణ్ణి స్తున్నారు ఎందుకంటే మన ప్రభుత్వ పరలోకానికి వెళ్ళిపోకముందు ఒక విషయం చెప్పింది మీరు ఎరుసలేం లో కనిపెట్టుకున్నది కొంతకాలం వరకు నేను మీకు పరశురాత్మను వరాన్ని ఇస్తాను కదా మీరు కొంతకాలం కనిపెట్టుకున్నది అంటే వాళ్ళు ఆ విషయం గ్రహించారు త్వరలో మా దేవత పరశురాత్మ అభిషేకం అని వాళ్ళందరూ కనిపెట్టున్నారు అయినా మీద అప్పుడు ఏం జరిగింది చెప్పండి వాళ్ళ మీద పరిశుదాత్మ బలంగా దిగి వచ్చింది సృష్టిలో ఎప్పుడట్టు దిగలే పరిశుదాత్మ సంసాలంలో దిగింది సౌలు కాలంలో దిగింది అక్కడక్కడ కాలాలలో దిగినట్లు మనం చూస్తాం పరిశుదాత్మ కానీ అంత బలంగా గాలి వీస్తున్నట్లు ఎప్పుడు దిగలేదు పరిశుదాత్మ సృష్టిలో అక్కడ ఉంది అపుష్టకరణలు మనం ధరించినప్పుడు రైతులు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరి మీద వాళ్ళు ఉపాసం ఉన్నారు పెంతకొస్తే పండుగ రోజు దేశమంతా పండుగ చేసుకుంటుంటే క్రైస్తవులు పండుగ చేసుకోలేదు పెద్ద కోస్త అసలు పెద్ద కోస్త పండుగ సంబంధించింది కదా పెంతకొస్త మన ప్రభుకు సాదృశ్యం ఆయన మరణం తర్వాత సమాధి చేయబడి పునరుద్ధానానికి సాదృశ్యం కాబట్టి అవి మనకు సంబంధించింది కానీ వీళ్ళు ఆ పండుగ చేస్తలేరు పండగ మన ప్రభుత్వ సాదృశ్యం ఎందుకంటే పస్క పరశు ఆయననే కానీ ఆ పండుగ కూడా వాళ్ళు చేస్తలేరు ఎందుకంటే అవి నీడల వాళ్ళు గ్రహించారు పరశురాత్మ ఉన్నప్పుడే గ్రహిస్తాయి కానీ ఈ రోజు పరశురాత్మని మనము దూషిస్తున్నాము పరుశురాత్మ మనం ఆర్పేస్తున్నాం ఆ సకలను గ్రహించలేకుండా అటగిస్తున్నాం ఎందుకంటే గుడితనం దుష్టాత్మ వాళ్ళ గుడితనం కనిపించింది కాబట్టి పేతురు వాళ్ళందరూ పరుశాత్మ అభిషేక్ పొందుకున్నాక వాళ్ళు ఆ పైకి దిగొచ్చింది మేడ దిగొచ్చాక రోడ్డు మీదకి వచ్చినాక ఏం జరిగింది చెప్పండి ఎవరన్నా అందరు వెరివారు అన్నారు పక్కన వెన సరే వాళ్ళు వెరివారు కాదంటున్నారు ఒకడు వెరివాడు అంటుంటే ఇంకోటి వీళ్ళు తాగిం ఇంత పొద్దునంటే ఇంత పొద్దున ఎవరు దాస్త ఇంకోటి అంటున్నాడు అంటే మానవ కల్పిత మానవ కలంపులు అంటుంటే అప్పుడు ఏమంటున్నాడు మేం మేం వెరీ వాళ్ళం కాదు మాకు ప్రభు ఆజ్ఞాపించండు యోగుల గంధంలో చేసిన వాదనని మా కాలంలో నెరవేర్చండి అంతే దిన అందరి మీద నా ఆత్మను కుమరిస్తున్నాడు ఇప్పుడు ఆరంభమైంది అని చెప్తున్నాడు ఫేతు ప్రవచనం అప్పుడు అర్థమైందని ప్రవచన వరం అప్పుడు వచ్చిందని అవన్నీ చెప్పినాక ఏం జరిగిందంటే ఆశ్చర్యం ఆ రోజు చరిత్రలో మీకు అంటే అక్కడ అప్రాలలో మనకు కనిపించదు కానీ చరిత్రలో ఏంటంటే ఇస్రాయల్ అందరు చెదిరిపోయిన ఆ పస్కా పండగ రోజు అందరు తిరిగి ఎర్స్లోకి రావాల పస్కా పశువుని వధించడానికి అది పండగ కాబట్టి వాడు ఆసియా దేశంలో ఉన్న ఐరోపా దేశాలలో ఉన్నా ఇంకా ఏ దేశంలో ఉన్న ప్రపంచంలో పస్కా పండగ రోజు వాడు ఇజ్రాయల్ దేశానికి పోవాల పోయి అక్కడ బలి పశువుని మూడు రోజులు అక్కడ ఉండాలా ఉన్నాను కానీ వాళ్ళు మూడు రోజులలో ఎన్ని జ్ఞాపకం లేదని నేను మర్చిపోయినది ఆ రోజులు ముగించినాక మళ్ళీ తిరిగి వాడి దేశం వాడు వెళ్ళిపోతాడు అది వాళ్ళ కాలంలో ఆచారం ఉండే అయితే ఆ పెంత కొత్త రోజు ప్రపంచం నుంచి వచ్చిన ఇస్రాయల్ ప్రజలు యూదులు ఆడ వీళ్ళు పేరు వీళ్ళందరూ ప్రవచిస్తామంటే వాళ్ళు అక్కడ ఉని వింటున్నారు వీళ్ళు మా భాష మాట్లాడుతారని ఆశలు పోతున్నారు మీరు ధరించారు అక్కడ వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారు ఏది వీళ్ళు యోధులు మేమేమో యూరోప్ దేశము ఇండియా దేశము చైనా దేశం నుంచి వచ్చినాము మీరు మళ్ళీ చైనా భాష మాట్లాడుతున్నాడు వీళ్ళు ఇండియా భాష మాట్లాడుతున్న వాళ్ళు ఆశ్చర్యపేరు అక్కడ కాబట్టి భాషల వరము వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే భాష ప్రపంచంలో ఏదో ఒక భాష ఉండొచ్చు అన్న సత్యం అక్కడ ఉంది కానీ పౌలు ఆ చేస్తూ ఆ భాష చైనా భాషనా అరబ్ భాషనా అని వెతకడం కాదు నీ అది ఏ భాషనా కావచ్చు దేవదత్తల భాష అది దేవుడి దేవుడి భాష కాబట్టి నువ్వు రహస్యంగానే దేవుని సిద్ధించుకో ఆ భాషలో అంటాడు అది అల్లరితో ఉండొద్దు అని చెప్తున్నాడు కాబట్టి మనకి భాషల వరం ఉన్నప్పుడు మనము గందరగోళం గందరగోళంగా భాషల వరం భాషలో దేవుని సిద్ధించాం రహస్యంగా గదిలోకి పోయి భాషలో శుద్ధించుకుంటాం ఎందుకంటే అని చెప్తాడు మీరు అందరిని భాషలలో దేవుని శుద్ధిస్తాం అంటే ఒక అన్యుడు వస్తాడు వాటిని ఏమర్థం అయితే మీరు పిచ్చానుకున్నాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అని చెప్తాడు కాబట్టి క్రమంగా దేవుణ్ణి శృతించాలంటాం అందుకే రహస్యమే నేను రహస్యంగా కొద్ది లేచినప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను దేవుని శృతించినప్పుడు భాషలో శ్రతించుకుంటా ఒక రూమ్ వెళ్ళిపోయి ఎవరికి శబ్దం కాకుండా ఎందుకంటే మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి దాన్ని విభజించుకొని ధ్యానించుకోవాలి సరే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ భాషలు మాట్లాడితే అందరికి అర్థమైతే గాని ఇక్కడ భాష వీడికి అర్థం కాలేదు వీడికే కాదు బబులని దేశంలో ఉన్న ఏ జ్ఞానికి అర్థం కాకపోతే అప్పుడు పన్నెండవ అధ్యాయంలో ఆ వచనంలో దాని పిలవాల్సి వస్తుంది చూడండి పన్నెండవ ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి కలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చటకును జ్ఞానమునకు తెలివి కనబడను చూడండి క్రైస్తవులు ఎట్లా ఉండాలా అంటే ఇక్కడి నుంచి నేర్చుకోవాలా నువ్వు ఎట్లా ఉండాలా నీ జీవితం ఎట్లా నువ్వు ఎట్లుండాలా శ్రేష్టమైన బుద్ధి ఏసు సంబంధించిన బుద్ధి శ్రేష్ఠమైంది ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభులోనే గుప్తంలైనవి కాబట్టి శ్రేష్ఠమైన బుద్ధి అంటే మన ప్రభుకు సంబంధించిన జ్ఞానం మన ప్రభు సంబంధించిన బుద్ధి ఆయన చెప్పినట్టు మత్తయ్య శువార్త ఆయిదవ అధ్యాయంలో ఉంటుంది బుద్ధి మత్తయ్య శువార్త ఆయిదవ అధ్యాయము క్షుణ్ణంగా పరిశీలించాల దాన్ని నెమరు వేసుకోవాలి బాగా మీరు ఎందుకంటే క్రైస్తవులు అనేవాళ్ళు ఎట్లా ఉండాలనేది ఐదవ అధ్యాయము ఆరవ అధ్యాయం అంతా ఉంటది మత్తయ్య శువార్థ దాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి ధ్యానిస్తా ఉంటే నీకు అన్ని విషయానికి బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు క్రైస్తవులు నువ్వు నిజంగా తినవలేని పక్షించుకోవచ్చు అదొక అర్థం లాగుంటుంది ఆ అధ్యాయమంతా ఐదు ఆరు కాబట్టి ఇక్కడ కూడా మనం ధ్యానరంధంలో ఐదవ అధ్యాయ ధ్యానిస్తున్నాం ఇతను శ్రేష్టమైన బుద్ధి కలవాడై కళలు తెలియచేయటకును మర్మములు బయలుపరచటకును అది దేవుడికి ఇస్తాడు వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడిది మర్మములు మీకు అనుగ్రించబడి కాబట్టి దాని ల వంటి వాడిగా నిన్ను తయారు చేస్తాడు దేవుడు నువ్వు అతను ఉండాలని చెప్తున్నాడు అందుకొరకు నువ్వు ప్రయాస్పాలి నీ ప్రాణు ప్రభావ్వా కళల భావం నేను చెప్పాలా ప్రభు మర్మంలో నేను అనేకలకు చెప్పాలా ప్రభావ అందరికీ ఈ విషయాలు నేను చూపించి వాళ్ళని కనిపించాలి అది నా అంశం నేనేదో కళలు అర్థం చేసుకుని గొప్పతనం పొందుపడి కాదు మర్మంలో తెలుసుకొని ప్రకటించి నేనేదో స్పెషల్ అని చెప్పడానికి కాదు నేను ఏ రూపంగా స్పెషల్ కాదు నేను ఏ రూపంగా గొప్పవాని కాదు ఎవరిలో కూడా నేను లెక్కబెడవాని కాదు నేను దేనికి కూడా లెక్కకు సరిపడనివ్వండి అన్న తగ్గింపు జీవితం నీకు అవసరం కాబట్టి దాని కూడా తెలియదు డెబ్బుకొని తెచ్చిన తర్వాత దాని ఎవడు గుర్తించాలి దాని గురించి మర్చిపోయారు ఇటువంటి సమస్య వచ్చింది కాబట్టి మీ తండ్రి దగ్గర ఒకడు అని ఒకడు బుద్ధి చెప్పడం వలన బేల్సాజర్ దాని గెలిచిండు అప్పుడు ఏం జరిగించ కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం జ్ఞానము తెలివి గెలవాడు నీ జీవితం అంతేనొచ్చు నీ సేవ జీవితంలో కఠినమైన ప్రశ్నలు ఇస్తారు మనుషులు ఆయన తను ఆయన దేవుని కుమార్తె ఎక్కడ చెప్పబడింది ఆయన చెప్పిండా నేను దేవుడు ఆయన నిజంగా చనిపోయిందా కురాన్ లో ఏముందంటే ఆయన నిజంగా చనిపోలేదు శిల మీద అనుంది అందుకే ముస్లింస్ నంబరు యేసు శిల మీద చనిపోయాడు అనేసి వాళ్ళ నంబరు ఎందుకంటే కురాన్ లో అనుంది వన్ అక్కడ ఏముందంటే ఆయన శిల మీద చనిపోలేదు చనిపోయినట్లు వాళ్ళు భ్రమ పెట్టిండ్రంట అంటే క్రియేట్ చేసినట్టమాలా అన్ని పిచ్చి పిచ్చి కొట్టాయి అక్కడ ఆయన నిజంగా చనిపోలేదు ఆయన బదులు ఇంకొకరిని పెట్టిండ్రు కురే నీడ అనే వ్యక్తి కనిపిస్తున్నారు మనకి బైబుల్లో ఆయన నిలబెట్టి ఆయన చంపిండ్రు అక్కడ అని ఒకటి చెప్తాడు ఇంకోటి ఆయన నిజంగా చనిపోలేదు ఆయన చనిపోయినట్టు ప్రిటెండ్ చేస్తే ఆయనని దించినట్ట దాస్ పెట్టిండ్రు అని పిచ్చి పిచ్చి బదులు అంటాయి కానీ చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆయన నిజంగా చనిపోయిన నిక తెలవాల ఆ ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సరే నువ్వు బైబిల్లో చూపిస్తావు మత్ సువార్థ మార్గ సువార్త లూకాసువార్థ అలా అన్నింటిలో ఉంది కొరింత చూస్తారు పౌలు ఆయనకు అనుమానం లేదు ఆయన కనిపించదు దమస్కు మార్గంలో దేవుడానికి దర్శ రూపకంగా కానీ నేను నా పోయి పరిశీలిస్తేనే కానీ నేను ఇతరులకు నీ వాక్యం చెప్పలేనని చేశాను ఏం చేస్తాడు సార్ పౌలు తన జీవిత కాలంలో ఏం చేస్తాడు రక్షింపబడ్డాక వాపస్ పోయి ఎరిశలెంలో ఆయన ఆయన చనిపోయి తిరిగి లేచినాక ఎంతమంది మందికి కనిపించినా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన పౌరు ఉన్నదండి బైబిల్లో ఉంది మీరు పౌరులకు అందరినీ ఇంటర్వ్యూ చేసి నిజంగా నువ్వు చూసినవా నువ్వు సంభాషించినవా అని అన్ని తెలుసుకున్నాక ఆధారాలతో పాటు అప్పుడు పోయి యూరోప్ మొత్తం భూతాల కిందలు చేస్తాడు ఆయన సేవ అర్థమైందా ఆయన విధానం ఆయన సేవ జీవితం కఠినమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చే జ్ఞానము తెలివి నీకు అవసరం ఈ కాలంలో అందుకు నువ్వు వీటిని పరిశీలించాలా దానికి అటువంటి జ్ఞానం దేవుడిచ్చండు ఆయనకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడానికి పక్షపాతి కాదు కదా దేవుడు పక్షపాతి కాదు ఎటువంటి ప్రశ్నకు నీకు జవాబిస్తాడు కానీ నీ జవాబు ఎట్టాలి తెలుసా ప్రేమతో ఉండాలా అందుకే మనం పేద రాష్ట్రపతి చూసిన ప్రతి వాడికి ఉత్తరం ఇచ్చేటకు నువ్వు సిద్ధపడి ఉండాలా ప్రతి సమయంలో సిద్ధపడి ఉండాలా ప్రత్యుత్తర ఇచ్చినకు సిద్ధంగా ఉండు అన్నాడు ఎవడు ప్రశ్న వేసినా ప్రత్యుత్తరం ఇచ్చినకంటే ఆన్సర్ ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా అందు కొరకు నువ్వు ఇక మీదట ఉత్తమ చదువుతున్నావు కాదు నేను రాసుకోవాలి అన్ని పాయింట్స్ రాసుకోవాలా ఎవడు ఎటువంటి ప్రశ్న వేసినా నాకు తెలియదు ఆయన సమాధి ఆయన మరణించినా లేదా అనడానికి ఆదరణ లేవా ఉదాహరణకి చెప్పండి ఆయన రోమిల ఆచారం ప్రకారంగా శిల మీద వేలాడబడ్డ వాడు సాయంత్రం వరకు చనిపోకపోతే వాడికి కాళ్ళు విరగొడతారు కదా అలా ఉంది అంటే విధానం ఆ ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్ట ఉంది బైబిల్లో ఎందుకంటే వాళ్ళు చనిపోలేదు కానీ ఆ ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టినాక ఈయన కాళ్ళు విరగొడదామని అప్పటికే చనిపోయింది ఉందలేదు అక్కడ ఎవిడెన్స్ ఆధారం కనిపిస్తుంది దాని ఆయన చనిపోయినాక ఆయన శవాన్ని దించినాక ఆ సమాధి బండ రాతి తెరిపించి అదని పెట్టినాక దానికి సీల్ చేస్తారు కాలం ఇస్తారు దానికి ఆధారాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ నువ్వు చూపించాలి వాళ్ళకి కఠినమైన ప్రశ్నలే వాళ్ళు వేసి అడిగి ఎందుకంటే మన ప్రభు దైవత్వాన్ని వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తారు ఎందుకంటే దుష్టుడు అట్లా దూరుతాడు కాబట్టి దుష్టుడు వాళ్ళ దూరి అట్లాంటి ప్రశ్నలు వేస్తుంటాడు నువ్వు డైరెక్ట్ గా వాళ్ళు అట్లాంటి ప్రశ్నలు వేసినప్పుడు జాగ్రత్తగా ప్రేమతో ఓపికతో అన్ని చరిత్రాత్మకమైన ఆధారాలతో వాటిని చెప్పాలి వాళ్ళకి గురించి మనం గణించిన వాడు ఎంత కఠినుడు అని కదా గలీల విశ్వాసుల రక్తం వాళ్ళ బలిపశుల రక్తంతో కలిసి వాళ్ళ దేవతలకు బలర్పించాడు అంత కఠినుడు వాడు సారీ ఫిలాత్ ఫిలాత్ గురించి మనం గనించినప్పుడు ఫిలాత్ అంత కఠినుడు అని మనం గనించినప్పుడు అటువంటి ఫిలాత్ దగ్గర ఎవరు అరిమతయ్ అరిమత అను యోసేఫ్ ఆయన శెవాని తీసుకొని పోతాడు దాని మీద ఒక ప్రశ్న ఉంటుంది అంటే ఆయన పిలాకి కలిసి ఏదో ఒప్పందానికి వచ్చినారు వచ్చి ఆయన తప్పించు ఆయన నిజంగా సావలేదు అని ఇవన్నీ ఉంటే మీకు కురాన్లో మీరు చదవరు కాబట్టి నీకు కాబట్టి నువ్వు వానికి వాడిక వేరే ఏ పుస్తకాలు చదివాడు కురాన్ ఒక్కటే చదివచ్చాడు వానికి ఎట్లా నువ్వు జవాబు చెప్తూ నువ్వు బైబుల్ ఇది చెప్తే బైబుల్ అంతా చెడిపోయింది అదంతా పొల్యూట్ అయిపోయింది అంతా తప్పుదమ్మలు ఒక నుంచి ఒకరికి ఒక నుంచి ఒకరు చాలా తప్పులునే చెప్తాడు వారు బైబుల్ ఒప్పుకోడు వేరే పుస్తకాలు ఒప్పుకోడు కరెక్ట్ సంభిస్తాడు కాబట్టి యుగ సమాప్తిలో చాలా కఠినమైన ప్రశ్న ఏడు జవాబులు ఆ రీతి గుండే చెప్పేటట్లు అప్పుడు వారు ధాన్యాలను పిలననిపించింది పదమూడవ అతను రాగా రాజు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చిర సంబంధమకు యూద యూదులలో నుండి నిన్ను వింట వ్రాత చదివి తెలియజెప్పవలని జ్ఞానులను జ్ఞానుడు విద్యలు గల వారిని పిలిచి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావంను తెలుపలేకపోయి అంతర్భావములను బయటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం నీవు సమర్థుడు అని గోర్చి గూర్చి వినియున్నాను గనక ఈ వ్రాతను చదువుటకు దాని భావనను తెలియజెప్పుటకు నువ్వు నీకు శక్యమైన సరే ఇవన్నీ చెప్తున్నాడు నీ నీ వల్ల కలిగితే నాకు చెప్పంటే పదిహేడవ రాజ్యంలో మూడవ అధిపతిగా ఎలుదు సరే అధిపతి నీ దానములు నీ యొద్ద ఉంచుకోను అని దాని మాట్లాడుతున్నాడు నీ బహుమానం నాకొద్దు నీ దానం నా నీ బహునమానం నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావంను రాజులకు తెలియజెప్పేదను చూడండి దానిలో ఏమంటాడు నీ బహుమానం నా కొద్దు నీ దానం నా కొద్దు ఎందుకంటే నువ్వు అని చెప్తున్నాడు నువ్వు త్వరలో సాగుబోతున్నావు నీ దానాలు నేను సత్యకరం దగ్గర నేను దానం తీసుకున్నా అని చెప్తాడు అబ్రాహం కూడా అంటాడు చూసినావా ఎవరితో అంటాడు సుధమా రాజుతో సుధమా గుమర రాజులతో అంటాడు వాళ్ళు అబ్రాహాం కు అంటే నీ ఆస్తి నాకు ఎవరికి అవసరం లేదంటాడు ఎందుకంటే వాళ్ళ అనులు కాదు కాదు సుధమా రాజ సోదమరాజు రాజు డబ్బులు ఇస్తా అంటాడు దానములు ఇస్తా అంటాడు నాకు అవసరం లేదు అంటాడు కాబట్టి అన్యుల దానం మనకు అవసరం లేదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకు అన్యుల నుంచి ఏది అవసరం లేదు అన్న విషయం ఇక్కడ నేర్చుకోలేదు దాని కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ దాని తర్వాత ఎలిషా తీసుకున్నాడా వాడు వస్తాడు ఎవరు సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ నయమాన్ తీసుకొస్తాడు బంగారు మంచి మంచి విలువ వస్త్రములు సిల్క్ బట్ పట్టాలన్నీ తీసుకొని వస్తాడు నాకేం అవసరం లేదు పోవంటాడు అసలు వాళ్ళ దగ్గర కూడా అనియాడు ఎందుకు చెప్పండి దూరం చెప్తాడు ఆ నీళ్ళపై మునిగిపోయి శాశ్వత పొంది పోడు మార్లా ఏడు సార్లు మునిగా ఉంటాడా చూడండి ఇప్పుడు నీ నీ దానములు నీ వద్ద ఉంచుకోము నీ బహుమానం మరీ ఎవరికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావన రాజాగా తెలియజేద్దాం రాజా చితగించుము మహోన్నతులకు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ను ఘనతను నీ తండ్రి యొక్క నిపుక దరకు ఇచ్చెను ఈ లోకంలో ఎవ్వడి రాజు మన ప్రవ్వే చేయాలా ప్రైమ్ మినిస్టర్ చేయాలన్నా ఎవడి ప్రెసిడెంట్ చేయాలన్నా మన ప్రవ్వే చేస్తాడు వాడు ట్రంప్ నరేంద్ర మోడీనే గానీ హెల్మెట్ ఎవరనే గాని యాంకిల్ గాని వాడు వ్లాడిమర్ పుటినే కానీ అంత గొప్ప మెరీస్టర్స్ ప్రపంచంలో ఎవరైనా కానీ మన ప్రభు ఎన్నుకుంటాడు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి మనుషులుగా ఎన్నుకుంటుంది కానీ వాళ్ళు విరవీగుతారు నేను మెజారిటీలో గెలిస్తాను విరవీగుతారు దాని తర్వాత పడదిస్తాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకొకటి ఎన్నుకుంటాడు దేవుడు అది విధానం కానీ మనం ఎన్నుకోం ఈ విషయం అర్థం చేసుకోండి మనం ఎన్నుకోం ఎందుకంటే సమయంలో గ్రంథంలో చూసిన మనం కొన్ని సమస్యల క్రితం మనము ఎవరిని ఎన్నుకోవద ఎందుకంటే మనకి రాజు మన ప్రభు మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్ మన ఛాన్సలరు ఆయననే మనం మన ప్రభునే రాజుగా ఎన్నుకుంటాం కాబట్టి మనం ఎవరిని ఎన్నుకోం అనేసి నువ్వు ఎలక్షన్స్ పోయి ఓట్స్ వేస్తావా లేదనేది ఇష్టం నేనైతే ఎప్పుడు ఓట్స్ ఆ సత్యం గ్రహించడానికి నేను ఎప్పుడు ఎందుకంటే నేను వాణ్ణి వానికి ఓట్ వేస్తే వానికి నేను బానిసాను నేను ఎన్నుకుంటున్నాను నా మీద రాజులాగా కానీ నా ప్రభులు ఎన్నుకున్న రాజులాగా నా ప్రభు నన్ను ఎలా వాడు కాదు వెళ్లాల్సింది అనేసి ఎవరంటే రెచ్చగొడతారు మనుషులు క్రిస్టెన్స్ ఏసుకోకపోతే నీ ఓటు ఇంకోటి వేసుకుంటాడు అంటే వేసుకొని నాకు ఏ రూపకంగా లాభం లేదు ఏ రూపంగా నష్టం లేదు దాని నుంచి నేను మనకు తీర్మానించుకున్నా నా రాజు నా మినిస్టర్ నా ప్రభు ఆయనని తప్ప నేను ఎవరిని ఎన్నుకోను నా మీద రాజులాగా నా మీద నన్ను వేలడానికి అనేసి గొప్ప జనం కొరకు దేవుడు మినిస్టర్స్ ని ప్రైమ్ మినిస్టర్స్ ని ఏర్పరచాడు ఆ విషయం నాకు ఏర్పరచబడింది నాకు అర్థమైంది ఈలో ఈ దేశంలో గొప్ప జనం సత్యం తెలుసుకోవడం కొరకు ఆయన కొంతకాలం అవకాశం ఇస్తారు కాబట్టి అటువంటి మినిస్టర్స్ లేపుతా ఉంటాడు కొంతకాలం వరకు దాని తర్వాత ఆ రాజున కఠినమంతా శ్రమ పాలైన అప్పుడు బుద్ధి తెచ్చుకుని దేవుని సాన్నిధికి వస్తారు సరే ఇప్పుడు అవన్నీ విషయంలో చూడము కొంచెం చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను ఇక్కడ ఏం జరిగింది అనేది దేవుడిని మీ తండ్రిని ఎంతో ఈ లోకమంతా అనుగ్రహించండు మహారాజులాగా కానీ ఏం చేసిండు ఇరవై వర్షంలో అయితే అతను మనసును అతిశయించి బలత్కరము చేతకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని తీసి వేసి అతని ఘనతను పోగొట్టను అప్పుడతడు మానవుల యొక్క నుండి చర్మబడి పశువు వంటి దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపిపగొరునో వాణ్ణి స్థాపించును అని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడితల మధ్య నివసించి పశువులే పశువుల గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసి శరీరం కాబట్టి ఇక్కడ మనసారి జ్ఞాపకం చేస్తుంది దేవుడు దేవుడు ఆయన ఇష్టం ఉన్న వాళ్ళని రాజుగా ఎన్నుకుంటాడు మనుషులు లేదా అనుకుంటాడు నేను కష్టపడి సంపాదించుకున్నాడు కాదంతా అత్యక్షించడం అందుకే ప్రతి మినిస్టర్ పడిపోతా ఉంటాడు చివరికి వాడు క్రిస్టియన్ మినిస్టర్ కావచ్చు నాన్ క్రిస్టియన్ మినిస్టరే కావచ్చు వాడు హత్య చేస్తుంటాడు నేనే చాలా పాపులర్ ఈ దేశం కానీ వాడు ఖచ్చితంగా పడిపోతాడన్న విషయం ప్రభు అని చేస్తాడు ప్రభువే వాడిని ఎన్నుకున్నాడు కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని ప్రభు ఎన్నుకున్నాడు నాకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఎందుకంటే అది అన్యాయం ఉంది ఆ దేశం ఒక దశలో ఒబామా క్రింద భయంకరంగా ఒబామా స్థలంలో అన్ని పండగలు చేసోళ్ళు దీపావళి చేస్తోళ్ళు దసరా పండుగలు చేస్తాము వినాయక చవితి చేస్టోళ్ళు వైట్ హౌస్ లో అది క్రైస్తవ దేశము అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ ఉండే స్థలంలో అక్కడ ఒబామా అన్ని దేవతలని పూజించేవాడు అహాబుల్ లాంట సరే ఆ బోధ బోధ మనం టోటలీ డిఫరెంట్ బోధ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ప్ర దాని అని ప్రతి ఒక్కరిని ఎన్నుకునేవాడు మన ప్రభే అని చెప్తుంది ఇక్కడ దాని తర్వాత ఏం జరిగింది ఇరవై ఇరవై రెండు తెలుసా అతని కుమార్డవాకు నీవు ఈ సంగతి అంతయ్యో ఎరిగి నీ మనసును అణుచుకొనక పర్లోకబున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటవి నేనే దేవుణ్ణి నేనే రాజా అనుకుంటాను ఎవరైనా కాళ్ళు మొక్కినప్పుడు ఈ విషయం గ్రహి గ్రహించాలి కొంతమంది మొక్కుతా ఆచారబద్ధంగా ఈ పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీ దగ్గర వచ్చి మొక్కుతావుతారు నీ కాలు మొక్కినప్పుడు నీ మనసు ఏమనిపిస్తాను చెప్పండి నేను గొప్ప ఉన్న కదా అది తప్పు కదా నువ్వు వాడిని చెప్పినవ ఏ నా కాళ్ళు మొక్కద్దు నేను కొన్ని ఇలాంటి పేతురు చెప్పిండు మళ్ళీ నువ్వు పేతురే కదా ఈ లోకంలో నువ్వేం చెప్తా లేవు కాలు అనే నా కాలు మొక్కద్దు తప్పే ముందు మీరు పెద్దోళ్ళు కదా పెద్దలకు కాళ్ళు మూడితే పెద్దలకే కష్టం అని చెప్పాలి చెప్పకపోతే నీ కాలు పట్టుకుంటున్నాడు వాడు ముఠనీయద్దు అంటే నీలో ఆటోమేటిక్గా అహం వచ్చేస్తాయి వాటి దృష్టిలో నేను గొప్పవాణ్ణి అప్పుడేమవుతుంది నీ హృదయంలో అహాన్ని పెంచుకున్నట్లు ఇమ్మీడియట్లీ అక్కడ పడికనట్లు కాబట్టి దాని లక్షణీ సంగతి ఏంది పరలోక ప్రభు మీద నేను నువ్వే హెచ్చించుకుంటవి ఎట్లనగా నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్తులను నాలుగు గుంపులవి నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపతులను దేవుని ఆలయ సంబంధమలో ద్రాక్షరసము పోసి త్రాగవల్నని వాటిని తెచ్చి ఉంచుకుని వాటిలో త్రాగుచు చూడనూనను గ్రహింపనైన చేతి కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్థుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నదో ఆయనకు నీవు గణ ఆయనను గనపరచలేదు మీ సిస్టర్ వాళ్ళు నాకు ఒక విషయం ఎప్పుడు మొన్న రీసెంట్లీ ఆ పోయిన వారని చెప్తుంది మీ చుట్టాలల్లో ఎవరితో దర్శనం వచ్చిందట కదా మీ నాయన చనిపోయిడు కదా మళ్ళా ఆయన పోయిందా నరకానికి పోయిందా నువ్వు ఒకసారి ప్రార్థన చేసి కనుక్కో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా దర్శనం ఇచ్చిండట దర్శనంలో వాళ్ళైనా కనిపించిందట వాళ్ళైనా మాట్లాడుతుండట నేను నా జీవితంలో చాలా తప్పు పని నేను నిజమైన దేవుని తెలుసుకోలేదు నేను అన్ని రకాల దేవతలను పూజించిన ఈరోజు నేను చనిపోయినా కానీ నాకు ఆ దేవతలు ఎవ్వరు అనిపిస్తలేరు అని ఏడుస్తాను అంట కళలో ఆ దర్శనంలో నేను పూజించిన దేవతలు ఎవ్వరు లేరు ఈరోజు ఈశ్వర ఒక్కడే ఉన్నాడు అక్కడ కానీ నేను పోలేకపోతున్నా అని ఏడుస్తున్నాడంట కాబట్టి మీరన్నా నీ బుద్ధి చేర్చుకోండి అని చెప్పినాక భయమైపోయిందట నేను కావాలనే చెప్తున్నా రికార్డింగ్ లో ఉంటానే ఎలా అవుతుందా కాబట్టి రకరకాల దేవతలను నువ్వు పూజించినవు మీరందరు పూజించి దేవుని పాత్రలో మీరు ద్రాక్షారసం సంబోషకం తాగుతున్నారు నీవు ఏ దేవుని వర్షంలో ఉన్నావో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుటి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను వ్రాసిన శాసనం ఏమనగా అది శాసనం అది ఆర్డర్ అది ఆజ్ఞ అది తీర్పు ఆర్డర్ అంటే తీర్పు దాని తర్వాత ఇంకా అవకాశం లేదు ఎవడుదానికి కొట్టివేళ్ళడు ప్రభు రాస్తే ఎవడు కొట్టివేళ్ళడు అది శాసనం అంటే కాబట్టి ఏముంది ఆ శాసనం నాలుగు పదల చూడండి మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ ఆ భాష ఈ లోకపు భాష కాదు దగ్గర దగ్గర పదిహేను వందల భాషల గుంపులున్నాయి ఈ ప్రపంచంలో ఒక్కొక్క భాష గుంపులో ఒక యాభై అరవై భాషలుంటాయి అంటే పదిహేను వందల భాషల గుంపులు అంటే ఒక్కొక్క భాష గుంపు అంటే అన్ని రకరకాల భాష ఉదాహరణకి దేవనగరి అనే ఒక గుంపు అందులో ఒక యాభై అరవై భాషలుంటాయి పాలి అనేది ఒక గుంపు అందులో ఒక డెబ్బై అరవై భాషలుంటాయి పాలి భాషలోని గుంపులు ఎక్కడంటే థాయిలాండ్ లో మాట్లాడతారు సింగపూర్ లో మాట్లాడతారు మలేషియాలో మాట్లాడతారు చైనాలో మాట్లాడతారు కిబేట్ లో మాట్లాడతారు భూటాన్ లో మాట్లాడతారు వాళ్ళ భాషలన్నిటినీ పాలి భాష గుంపంటం సంస్కృత భాష దేవనగరి భాష అంటం అదొక గుంపు అది భాష ఆ భాషలలో తెలుగు హిందీ ఉర్దూ ఉర్దుగా తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళము భోజ్పూరి ఇట్లా రకరకాల భాషలు ఉంటాయి వీటన్నిటిని దేవనగిరి గుంపంటం అట్లా పదిహేను గుంపుల భాషలు జరిగినాయి ప్రపంచంలో ఏ భాషలో కూడా ఈ భాష లేదు మెనే మెనే టెకెల్ గుఫార్సిన్ అనే భాష ఏ భాష లేదు అది స్వహస్తాలతో మన ప్రభు రాసే ఆ చెయ్యి మన ప్రభుదే అక్కడ రాయబడింది చూడండి మనసారి చూడండి కామున ఆయన ఎదుట నుండి అంటే తండ్రి ఎదుట నుండి ఈ అర చెయ్యి కాబట్టి అది మన ప్రభు చెన శాస్త్రం ఏమనగా మెనే మెనే టెకెల్ సిన్ ఇది మీకు అర్థం కాని భాష ఇప్పుడు నేను చెప్తున్నా ఈ భాష అర్థం ఈ వాక్య భావం మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచెను తూచడం తూచడం అంటే లెక్క తూచడం అర్థమవుతుంది మీకు ఐదవ అధ్యాయం ఏ హెచ్చుకలం ఐదవ అధ్యాయము ఇక్కడ చూస్తున్న వాక్యం ఒకటే ఆయన లెక్క తూచుతున్నాడు నీ జీవితాన్ని లెక్క తూచుతున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి దేవుడు నీ ప్రభుత్వ విషయంలో అంటే నీ సేవా జీవితంలో నీ రాజ్య పరిపాలన విధానంలో నీ జీవించిన విధానం ని లెక్క తూచిండు అని అర్థం కాబట్టి నువ్వు జీవించే విధానం ఎట్లా జీవిస్తున్నావు లోకంలో లెక్క చూస్తాడు అన్న విషయం చెప్తున్నా తర్వాత చూడండి దాన్ని ముగించను కాబట్టి లెక్క చూసి దాన్ని ముగించాడు తర్వాత టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడుతీవి అంటే లెక్క చూసినప్పుడు నువ్వు తక్కువ కనిపించవు అంటే నువ్వు కరెక్ట్ గా లేవు బ్యాలెన్స్ గా లేవు త్రాస్ అంటే బ్యాలెన్స్ కదా ఆయన కొలతకు బ్యాలెన్స్ ఆయన వాక్యానికి బ్యాలెన్స్ గా నువ్వు జీవించాలనేది కానీ నువ్వు తక్కువగా అనిపించినవు కిందికి దిగినావు పైకినావు అని చెప్తున్నాడు తర్వాత చూడండి ఏముంది ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ నుండి విభాగింపబడి విభగింపబడి మూడు తల వెంట్రగల గుంపులని విభగించమంటున్నాడు కదా విభాగించమంటున్నాడు మూడు భాగములు చేయమంటున్నాడు అంటే నేను లెక్క చేస్తే నీ లెక్కలను తక్కువ ఉన్నావు కాబట్టిభజించినా నీ రాజ్యాన్ని విభజిస్తున్నా అంటే దేవుడి రాజ్యము రాజ్యము దేవుడి రాజ్యము దేవుని రాజ్యము విభజింపబడుతుంది అని చెప్తుండ్రు నేను ఇప్పుడు వాక్యాన్ని ముగిస్తే ఇక్కడికి చూడండి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభజింపబడి మాదిలకు పారశీకులకు ఇవ్వబడును మాదిలకు పారసీకులకు అంటే నీ రాజ్యము ఎన్ని పీసెస్ అవుతుంది చెప్పండి మీరు రెండో అక్కడే ఉంది మీరు జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మాదిలు పారసికులు అంటే దేశాన్ని విభజిస్తా అంటున్నాడు విభజించినాక ఏం చేస్తా ఉంటున్నాడు మాదిలకు ఇస్తా ఉంటున్నాడు పారసీలకు ఇస్తా అంటున్నాడు ఇచ్చినాక మిగులుతుందా లేదా మిగిలిందే బబులోన్ దేశం ఒక చిన్న ఒక పీసు బబులోన్ లాగానే ఉండిపోతుంది ఇంకొక పీసు మాదిలకు వెళ్ళిపోతుంది ఇంకొక పీసు పారసికులక పర్షియన్స్ పర్షియన్స్కి వెళ్ళిపోతాయి మిడియనైట్స్ పర్షియన్స్ కి వెళ్ళిపోద్దా అని అంటే నీ రాజ్యము మూడుగా విభజింపబడుతుంది అని చెప్తున్నాడు మనం ఈ దానియల్ గ్రంథంలో ఇంకొక ప్రవచనం ఉంటుంది యుగ అంటే పాత నిబంధన కాలం ముగింపులో చూస్తాం అది అలెగ్జాండర్ దేశం కూడా మూడుగా విభజిపబడుతుంది అలెగాండర్ చనిపోయినాక అది మూడుగా విభజింపబడుతుంటది ఇందులో ప్రవచనం దానియల్ గ్రంథంలో అలెగ్జాండర్ చనిపోయినాక ఆయన మూడు సైన్యాధిపతులు ముగ్గురు ఆ దేశాన్ని మూడు పీసెస్ లాగా తీసుకుంటారు దాని తర్వాత మూడు పీసెస్ వల్ల రెండు పీసెస్ గా మిగిలిపోయి ఒకటి గిరిస్ దేశంగా మారిపోతాయి ఒకటి ఇటలీ దేశంగా మారిపోతుంది ఈ రోజున్నాయి సో ఈ జరిగిన దేశాలన్నీ విభజింపబడ్డాయి ఎందుకు విభజింపబడతాయి దేవుడే విభజింపజేస్తాడు ఈ దేశం ఎందుకు విభజింపబడింది రెండు గుంపుల్లాగా ఒకప్పుడు హిందూ దేశము అంటే అది ఎక్కడి నుంచి ఎస్తారు కదా అది అది కరెక్టే కానీ హిందూ దేశంలో అన్ని దేశాలు ఉండే ఏషియాలో ఉండే దేశాలన్నీ ఒకప్పుడు మన దేశం కిండికొచ్చాయి ఈ రెండు వేల సంవత్సరాలు విడిపోయి ఎవరిది వాళ్ళు రాజ్యాలు చేసుకున్నారు అందుకే మీరు ఆ ఏషియా ఖండంలో ఉండే దేశాలలో పోతే అంత మన భాషనే మాట్లాడుతూ ఉంటారు అంత మన భాషల్లాగానే ఉంటాయి వాళ్ళ పదాలన్నీ మన పదాల లాగా థైలాండ్ చూడండి మీరు థైలాండ్ ఉండే పదాలన్నీ మన పదాల ఉంటాయి వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణ భూమి థాయిలాండ్ రోడ్డు ఎందుకు పెట్టుకోవాలి పేరు చెప్పండి సువర్ణ భూమి అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే పెద్ద ఎయిర్పోర్ట్ అంటే సువర్ణ భూమి అనే పదము మన భాషలో ఉందా లేదా అంటే వాళ్ళ భాషలో కూడా ఉందా లేదా చాలా ఉంటాయి రూపాయ రూపీ రూపీస్ రూపాయి అనే పదము మొత్తం ఏషియాలో ఉంటుంది ప్రతి దేశంలో రూపాయి అంటారు మలేషియా పోండి ఇంకేనా పోండి రూపాయి అంటే ఉంటుంది అంటే ఒకప్పుడు అవన్నీ మన దేశంలో ఉండే ఏషియాలు అన్నట్టు సరే అంత అంటే ఎందుకు విభజింపబడుతుంది ఆయన లెక్క తీసినప్పుడు నువ్వు లెక్కల తక్కువ అంటే నువ్వు గుంపు వారిపోతావు కాబట్టి ఈ దేశము లెక్క గొప్ప రాజ్యం ఇది బబులున్ కాబట్టి మతపరమైన జీవితము బబులున్ కి సాదృశ్యంగా ఉంది ప్రవర్ణంగా అది విభజన సమాప్తికి వచ్చినప్పటికీ విభజింపబడుతుంది దేవుడు తూచినప్పుడు కాబట్టి తల వెంట్రుకలు ఎట్లా తూచినప్పుడు తక్కువ కనిపిస్తే విభజించిండో అట్లనే ధాన్యాల గంధంలో కూడా చూస్తున్నాము విభజింపబడ్డాయి దీన్ని మనం వచ్చేవారం బహుదీర్ఘంగా ఇంకా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ఈ వెంటనే సంబంధించిన బోధరికి ముగించదు వచ్చేవరం దీన్ని మనం మరి విశేషంగా చలికాలం త్వరగా ఇంటికి పోవడం మంచిది ఎందుకంటే ఈ సీజన్ లో స్మోక్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి పెట్రోలియం క్రిస్టల్స్ అంటారు వాటిని పెట్రోల్ డీజిల్ అవి గాలిలో అట్లనే తేల్తా ఉంటాయి మనం నిలబడ్డప్పుడు మన లెవెల్ ఈ లెవెల్ వరకు ఉంటుంది అది అది డిజాలు కాదు గాలిపోతే ఇతర కాలంలో బయటకు వెళ్ళిపోతుంటది పైనుంచి మంచి గుమ్మని ఇస్తా పడుతుంటుంది కిందిగా వస్తా ఉంటుంది నువ్వు పోయి గాలి పీల్చినప్పుడు అవి నీ లంగ్స్ లో పెట్రోల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ డీజిల్ ప్రొడక్ట్స్ గానీ ఆ కార్బన్ మాలిక నీ లంగ్స్ లోపై జమవుతాయి నీ లంగ్ చాలా కష్టపడతాడు దాన్ని ఫిల్టర్ చేయడానికి కాబట్టి ఎర్లీగా ఇంటి వెళ్ళిపోవడం నేర్చుకోండి ఎర్లీ మార్నింగ్ కూడా మీరు ముక్కు కట్టుకోకుండా వాకి పోకండి అర్థమవుతుందా మంచిగుంది ఫ్రెష్గా ఉంది అనుకుంటారు కానీ అవి అతనే మంచులకు ఉంటాయి అవి ఆ క్రిస్టల్స్ పెట్రోలియం ప్రొడక్ట్స్ గ్యాసెస్ వాటిని మనం పెంచడం వల్ల చాలా కష్టం చలికాలం చాలా కష్టం లంగ్స్ డిసీజెస్ సో ప్రొటెక్ట్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ రా పరశుద్రేవాందాలైనా నేను ఈ రోజు మీరు మా అతను మాట్లాడారు ప్రభావ మీరు లెక్క చూస్తే ప్రభావ బెల్సాసర్ రాజ్యము తక్కువగా తుచ్చబడింది నేను అందుకు దాన్ని మీరు మూడుగా విభజించి ఒక గుంపుని మాదిలకి ఒక గుంపుని పారశకి ఇచ్చినట్టు ఒక గుంపు తన తన తర్వాత తదనంతరం పెట్టి ఆ రాత్రి వెలుసాదర్ చనిపో మేము చూస్తున్నాం ప్రభు మీ వాక్యము నిశ్చయమైది మీరిచ్చే కళలు నిశ్చయమైది వాటి భావం నమ్మదగింది ధాన్యాలకి మీరు అటువంటి జ్ఞానం అనుగ్రహించినట్టు మాకు కూడా అటువంటి జ్ఞానం అనుగ్రహించింది మేము దాన్ని బట్టి ఎప్పుడు అతిశయించాం మీ జ్ఞానాన్ని ప్రవ్వా మీ మహిమార్దమై అనేతులకు ఈ విషయాలను చూపించిన కొరకే వాడుకుంటాం మేము తీర్మానించుకున్నాం ప్రవ్వా ఎటువంటి కఠినమైన ప్రశ్నకు కూడా మేము జవాబు ఇవ్వాలా మీరే ప్రభు అని మీరే సత్యము అని రుజుపరచాలా ఆ సత్యం కొరకు సాక్షి కొరకే నేను ఈ లోకంలోకి వచ్చినానన్నాడు బాప్ సుని చిహాన్ మీరు కూడా పిల్లలతో దగ్గరికి వచ్చినప్పుడు అదే మాట అన్నారు ప్రవ్వా ఆ సత్యాన్ని ప్రకటించిన కొరికే నేను ఈ లోకంలోకి వచ్చినా సత్యాన్ని గురించి సాక్షి కొరికే నేను లోకాలకు వచ్చినా అన్నాడు పిలాతు సత్యం అంటే ఏమని గాని జవాబు పరఫ్ వెయిట్ చేయలేదు ప్రభావా అదనం పిల్లలతో అవకాశం పోగొట్టుకుంటాను లైఫ్ లో ప్రభు మేము అట్లా పోగొట్టుకోకుండా సత్యాన్ని అన్వేషించాలా దాని అనేకులకు మేము అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ మీరు మహింపొందమని యేసు క్రీస్తు పరిషత్ అన్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం